ప్రార్థన చేస్తాం స్తోత్రం అయినా పరిశుద్ధి జీవంబల ఏసంతో ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారినైనా ఈ దినవంతన్ని తో నొక్కడికి ఎంతో బాగా ప్రభావ ఈ రాతి కాల సమయంలోనైనా మీ పాదల దగ్గరికి వచ్చినైనా మీ పాదల సన్నిధికి నైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు సరి చేయండి మా హృదయాలు సరి చేయండి ప్రభావ మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ మీ పరిశుద్ధిమైన సన్నిధిలో మేము జీవించాలంటే మేము పరిశుద్ధిగా ఉండాలా మమ్మల్ అందరిని పరిశుద్ధపరచండి మా పాప క్షమించండి ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీకు నూతనమైన కృప నూతమైన అభిషేకం కనిపించండి ఆరంతలో మీరే నడిపించండి పాటల ద్వారా మయం మాట్లాడండి రానుబెడ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీకు మహిమాతమే మమ్మల్ని అందరు మీరే మాతో మాట్లాడి మయం పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నా మూల ప్రాదిష్టం తండ్రి ఆమె ఎందుకో నీంతగా ప్రేమిితివో దేవా అందుకో స్త్ర హలిస్యా హలిసో నీంతగా ప్రేమి చితి వో దేవా అందుకో స్త్రిలు ఏ సయ్యా ఏ సయ్యా నా పాపము బాప నరూపీ వైనావు నా శ్యాపము నలి గీవ్రేలాడివి నా పాపము బాప నరూపీ వైనావు నా శ్యాపము నలి గీవ్రేలాడి నాకు చాలి నేవుడవు నీవే నాస్తానములోకు చాలి నేవుడవు నీవే నాస్తానములోీవే హల్ లో యా సయ్యా హలో యాే సయ్యా ఎందుకో నన్నిగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తు పాత్ర హెలుయా ఏస్తయ్యా హెలు ఏస్తయ్యా నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించమన్నావు నీ రూపమునాలో నిర్మించియున్నావు నీ పోలికలో నివసించమన్నావు నీవు నన్ను ఎన్ను కొంటివి నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్ను కొంటివి నీ కొరకై నీ కృపలో హల్లెలుయా ఏ సయ్యా హెలూయ ఏ సయ్యా ఎందుకో నీవు ప్రేమించితివో దేవా అందుకోణా దీన స్తుతి పాత్ర హెలూయ ఏ సయ్యా హెలూయ శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదు కొన్నావు నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యథలు భరించి నన్నా కొన్నావు నన్ను నీలో చూచు కొన్నావు నన్ను దాచి నన్ను నీలో చూచు కొన్నావు నను దాచి ఉన్నావు హెలో ఏ సయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తు పాత్ర హలిూయ ఏ సయ్యా హలిూయ ఏ సయ్యా నీ సన్నిధి నా సర్వమునిలో నీ సంపద నాలో నా సర్వస్వమునీలో నీ సన్నిధి నాలో నా సర్వమునీలో నీ సంపద నా సర్వస్వము నీలో నీవు నేను ఏ కమగు వరకు నను విడువా నంటివే నీవు నేను ఏక మగు వరకు నన్ను విడవా నంటివే హెలూయా ఏ సయ్యా హెలూయ ఏ సయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించి దేవా అందుకో నాదీన స్తు పాత్ర హెలు ఏ సయ్యా హెలుయ ఏ సయ్యా నా మనువులు ముందే నీ మనస్సులు నెరవేరే గడముందే నీ గ్రంథములో నుండి నా మనువులు ముందు నీ మనస్సులో నెరవేరి నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండి ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లించు ఏమి ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనే మి హలెలు ఏ సయ్యా హలెలుయా ఏ సయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో పాత్ర ప్రైజ్లో రవి బ్రదర్ సోత్రం నైనా పరిస్థితిగా గొప్ప దేవ చివుంగల ఏసయ్యానికి ఎంతో వన్నాడు ప్రభావ నిన్న నీరు నిరంతరం ఏకరీదుకున్న గొప్ప దేవ సర్వనదుడా సమస్త సృష్టికి మూల కార్కుడానికి ఎంతో వన్నాళ్ళయ్య ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభావ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో సమయం కట్టే భాగ్యాన్ని ఎంతో మనం కృతజ్ఞతలు ఘనత మహిమ ప్రభావం నటించుకున్న మీ కృపల్లో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం సాధిస్తున్న మీకు నూతనమైన పరిశుభ్రమ అభిషేకం కనిపించండి మీకు సంపూర్ణ సరళత పరిశుభ్ర నడిపించిన నా దేవ నా ప్రభావ మా మనసు మా తలంపులు తొలగించినైనా మీకు మనసు ప్రీసు కలిగిన మనసు మీ పాదాల దగ్గర చేరిన ప్రభావ నైనా మా ప్రతి దశలోనైనా మీకు అంగీకరంగా సాయపడండి సహాయపడమని మీ ఆత్మ చేత నడిపించండి దేవానికి ఎంతో వందలు ఇస్తాయా ఇక సమర్తి చివరి అంచుకుని మేము వచ్చేసైనా మీరు ఆవిడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేర్తున్నాయి ప్రోభా కాబట్టి నైనా ప్రతి దశలో మేము ఏ రీతిగా జీవించాలా ప్రోభా నైనా ఏ రీతిగా ప్రభావం మీ గురించి సాక్ష్యం ఇవ్వాలా ఈ నామాన్ని ప్రకటించాలా ప్రభా ఆ రీతిగా ప్రోం బలపరచండి దృఢపరచండి ప్రభా మైనా మీరు మీ కొరకు నడిపించమంత ఆదిష్టం ప్రతి బలహీతల నుంచి మాకు విడత కల్పించండి మీరు తప్ప ఎవరు కూడా ప్రభావం మాకు విడుదల కల్పించలేరునైనా సమస్తం అయినా మీ ఆధ్యాత్మిక ప్రభావ కాబట్టినైనా వాటన్నిటి నుంచి ప్రభావం మాకు విడుదల ఇచ్చేయండి విజయమణి గురించి ప్రతి చోట మీ కొర మమ్మల్ని సాక్షన్ పెట్టుకోమని వాక్యం మీద ధ్యానిస్తాను ఒక ప్రభావం మీరు మాతో మీకు పర్షుదాత్మ నడి మాకు అనుగ్రహించిన అయినా పర్షుదాత్మ దేవన ఆరోగ్యంలో ఉన్న నాతో మాట్లాడి నడిపించమని స్త్రిస్తున్నాం ప్రశ్న ట్రిపుణికి పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ట్రిపులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము బ్రదర్ వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది బ్రదర్ హెబిలకు రాసిన పత్రిక పదో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ముప్పై రెండో వచ్చిన అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం చేసుకునుడి కాబట్టి అవులు హెబ్రి సంఘానికి హెబ్రి అంటే పాత నిబంధన ఉన్న సంఘం వాళ్ళు అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు రగింపబడ్డ వాళ్ళు ఆ సంఘం గురించి చెప్తున్నారు ఇక్కడ అయితే ఎందుకు ఈ వెలిగింపబడ్డ వాళ్ళ గురించి ఈ మాట చెప్తున్నప్పుడు వెలిగింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా వెలిగించే వాళ్ళంటేంటంటే ఒక క్యాండిల్ ఉందనుకోండి ఆ క్యాండిల్ వెలిగించాలంటే అది కరిగిపోవాల అంటే వాళ్ళ జీవితం కూడా వాళ్ళ ఆయుషు తగ్గిపోతూ అన్నట్టు అంటే వెలిగినిచ్చే వాళ్ళు కూడా ఆ దీపము నూనెంత వెలిగిస్తూనే ఉంటుంది అంటే ఇంకో విధంగా మనం అర్థం చేసుకోవాలంటే నీ కాలం ముగించేంత వరకు నువ్వు వెలిగింపబడ్డ వాళ్ళవు వెలిగింపబడినదాను కాబట్టి నువ్వు నీ జీవిత కాలం వెలిగింపబడితే నీకు శ్రమ ఉంటుంది నీకు పోరాటం ఉంటుంది అని కాబట్టి వెలిగింపబడ్డ జీవితాలంటే శ్రమతో కూడిన జీవితాలు అలాంటి జీవితము ప్రభులుగా మనం జీవిస్తున్నప్పుడు మనం కూడా క్యాండీ మన జీవితం కూడా త్యాగం చేసుకోవాలి ప్రభు కొరకు ఆ దీపము వెలిగి వెలిగి వెలిగి అనేకులు వెలిగి నుంచి చివరికి తనకు అది ఆగిపోతుంది ఆత్మీయ జీవితంలో కూడా మన జీవితాలు అట్లనే మన ప్రభు కూడా అంతే ఆయన లోకంలో వెలుగులాగున్నాడు తన జీవితము ఒక మనకు పరిమళ సువాసన ఇవ్వడానికి మనకు మన జీవితానికి ఆయన విలువ ఇవ్వటానికి ఆయనే తన స్థానాన్ని వెలగబెట్టింది అప్పుడు మనకు దేవుడు విలువ ఇచ్చింది మనకి వెల ఇచ్చి తాను కొనుక్కోండు మనల్ని కాబట్టి వెలిగింపబడ్డ ప్రతి ఒక్కరూ ఎలాంటి జీవితం జీవించాలా ఎలాంటి పోరాటం చేయాలా అనే విషయం ఇక్కడ పౌలు విషయం జ్ఞాపకం చేస్తాడు మీరు వెలిగింపబడిన మీదట అంటే వెలిగింపబడిన తర్వాత వెలిగింపబడ్డ జీవించగలరు అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఆ దేవుని వెలుగు అది అనే అది వెలిగితేనప్పుడే అచీకటి మనుషుల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వెలిగింపబడిన జీవితం వెలగాలంటే బహు కష్టం కదా శ్రమతో గుడినట్టు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే శ్రమతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకోబడ్డాడు అంటే ఒకరి గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఆ హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు మీరు వెలిగింపబడ్డ వాళ్ళు శ్రమతో గొప్ప పోరాటము సహించిన వాళ్ళు అంటే వెలిగింపబడ్డ వాళ్ళు పోరాటం చేస్తలేరన్నట్టు అక్కడ చెప్తుందని అట్లనే అర్థం చేసుకోవాలి వాక్యం మనం అంటే మీరు వెలిగింపబడ్డ కాబట్టి వెలిగింపబడ్డ వాళ్ళు ఎట్లా పోరాటం చేస్తారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ కాబట్టి వెలిగింపబడ్డ ప్రతి ఒక్కరూ రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలా ఇది ఆత్మీయ పోరాటం అని మనకు తెలుసు కాబట్టి ఎలాంటి పోరాటం చేయాలా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సందర్భాల్లో ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలా అనేది ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోమంటే పూర్వ దినాలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలా పూర్వ దినాల్లో పాత నిబంధనల కాలం ప్రవక్తలు వాళ్ళు ఎట్లా జీవించారు దేవుని బిడలు ఎట్లా జీవించగలిగినారు వాళ్ళు ప్రభు కొరకు ఎంత ఎట్లా సన్నిహితంగా జీవించారు అనేది పదకొండు అధ్యాయం మొత్తం మనకి దేవుడు అక్కడ పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఈ అధ్యాయం ముగించిన తర్వాత పదకొండు అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తాడు ఆ పూర్వ దినాలు ఏంటి అనేది కాబట్టి అలాంటి దినాల్లో వాళ్ళు ఎట్లా ప్రభు కొరకు జీవించగలిగినారు కాబట్టి అప్పుడున్న కాలం కూడా చాలా భయంకరమైంది మరి ఇప్పుడున్న కాలం బహు భయంకరమైన కాలం అంటే ఇది చివరికి వచ్చేసింది అన్నట్టు అంటే పాపము బస్టత్వము అనేది ఇంకా భయంకరంగా అది ఎక్కువైపోయింది అలాంటి దినాల్లో ఉన్నప్పుడు మనము వెలిగింపబడ్డ ప్రతి ఒక్కరూ ఎందుకు పోరాటం చేయాలా అన్నప్పుడు వాళ్ళు ఎందుకు పోరాటం చేసిండ్రు ఆయన విశ్వాసాన్ని వాళ్ళున్న విశ్వాసాన్ని కాపాడుకోగలినారు వాళ్ళ దేవుడిని వాళ్ళు భయం వాళ్ళ వాళ్ళ చరిత్ర చూస్తే మనము వాళ్ళ జీవితాలు చూస్తే ప్రవక్తల జీవితాలు ప్రభుత్వం ఎట్లా సన్నిహితంగా జీవించగలిగినారు వాళ్ళు ఎట్లా వాళ్ళ సాక్ష్యం ద్వారా దేవుడు ఎట్లా భయం అనే విషయం వాళ్ళు అది జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు అక్కడ కాబట్టి బైబిల్ అంతా కూడా ఎందుకు మనం ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ చివరి కాలానికి నీ నా జీవితాల్లో అలాంటి పోరాటం నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు ఎదరే ప్రతి సందర్భాల్లో ప్రభులు మయం పరచాలా ఈ లోకంలో ఏమన్నా కానీ ఏమన్నా కానీ ఏమన్నా అయిపోని కానీ నువ్వు వెలిగింపబడ్డ వాడు కాబట్టి నువ్వు పోరాటం చేయాల్సిందే ప్రతి దాని నీ శరీరం మీద నువ్వు పోరాటం చేయాలా తర్వాత ఆత్మీయ పోరాటం కూడా ఉంది ఫస్ట్ శరీరాన్ని జయించాలా మొదటి నీ శరీర విధానాలను శరీర బలహీతలు అన్నింటినీ జయించిన తర్వాతనే నువ్వు ఆత్మీయ పోరాటం జయించగలవు లేకపోతే ఇవన్నీ అడ్డంకులు కాబట్టి వాటన్నిటిని మన షేదించుకొని గొప్ప పోరాటం పోరాడి సహించిన ఆ పూర్వ దిన ప్రవక్తలు వాళ్ళ జీవితాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం తెలిసి ఎబిల్లాసిన పత్రిక పదకొండవ అధ్యయనం మొత్తం విశ్వాస వీరుల గురించి చెప్పబడింది వాక్యం కాబట్టి అది ఎందుకు జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టే ఇక్కడ రాస్తుండక్కడ అంటే అవి జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి క్షణం మనము ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే వాళ్ళే కదా మనకు ఒక రోల్ మోడల్ ప్రభులు ఎట్లా జీవించగలిగినారు మన అట్లా జీవించగలమా మనం అనేది ఒక తీర్మానం కాబట్టి వాళ్ళు జీవించినప్పుడు మనం ఎట్లా జీవించకూడదు మనం కూడా అంత ఆశ ఉంటే ఖచ్చితంగా మనం జీవించగలం కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నంటే ముఖ్యంగా వెలిగింపబడ్డ చెప్తున్నాడు అంటే రక్షింపబడ్డ అంటే వెలుగు మీరు పూర్వం చీకటి ఏంటంటే ఇప్పుడు ప్రభునందుకు వెలుగైందంటే ఏ పేసరాసిన పత్రిక ఐదో ఉధ్యాలు అంటే ఒకప్పుడు మన చీకట్లో ఉన్న వాళ్ళం ఇప్పుడు వెలిగింపబడ్డ వాళ్ళం వెలిగింపబడ్డ ప్రతి ఒక్కరు ఎట్లా ఉండాలనే విషయము ప్రభు ఇక పౌలు జ్ఞాపకం అయితే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సహించిన అని అనుకున్నాను కదా సహించటం అనే విషయం మన జ్ఞాపకం చేసుకోవాలా ఇక్కడ సహించడం అంటే ప్రతి దశలను సహించాలా సహనం ఎంతో అవసరం దేవుని బిడ్డలకి సహనము ఓర్పు ఎంతో అవసరం మరి ఈ కాలంలో కాబట్టి ఓర్పు సహనము లేకుంటే ప్రభుకులకు మనం జీవించడం చాలా కష్టం కాబట్టి ఈ ఓర్పు సహనం ఎట్లా వస్తుందంటే చూడండి ఇవి అంటారు కదా మనం ఆత్మ ఫలాలు చెప్తాం బైబుల్లో మనం పౌలు రాస్తారు ఆత్మ ఫలా కాబట్టి ఆత్మ ఫలం ప్రేమ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రేమ దీర్ఘశాంతము ఆశానిగ్రహము ఇవన్నీ ఉంటాయి ఆత్మఫలాలు ఈ ఆత్మఫలాలు ఎట్లా వస్తాయి అన్నప్పుడు పరశురాత్మ అభిషేకం ఉంటేనే ఆత్మఫలం అంటే ఆత్మ కూడా ఫలం ఉంది చూడండి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే సహించటం అన్నది ఈ సహనం అనేది సహించడం అనేది ప్రతిరోజు మన జీవితాల్లో అది అది జరుగుతూనే ఉంటుంది ఎదురవుతూనే ఉంటుంది కదా ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే సహించిన పూర్వ దినములను జ్ఞాపనం చేసుకుంటారు అంటే సహించడం అనే విషయం చెప్తున్నానమాట కాబట్టి సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అక్కడ చేస్తుంది ఎందుకంటే ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత పది మందులు ఆరాడి పడితే చూడండి కాబట్టి ఇవన్నీ పోల్చుకొని చెప్తుంది మరి ఒక విధంగా చెప్ వాటిని అనుభవించిన వారితో పాలువైతేరి అంటే అలాంటి శ్రమల్లో అనుభవించిన వాళ్ళతో కూడా మీరు పాల్వారంటే ఎవరన్నా శ్రమలు అనుభవిస్తున్నాను ఎవరన్నా అంటే ఈ లోక పైన శ్రమించి అవి అవి పనికిరని అన్నట్టు ప్రభులో గురించి శ్రమ గురించి మాట్లాడుతున్నాం మనం ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు అనిపించినా కానీ వ్యక్తిగతమైన శ్రమలు అవి విలువలేని అన్నట్టు ప్రభు కొరకు మనం శ్రమ కాబట్టి ప్రభు కోసం శ్రమ ఈ లోకంలో కూడా నీకు శ్రమలు ఉంటాయి ఎందుకంటే దుష్టుడు నిన్ను ప్రభులో నీకు నడవకుండా వాడు ఈ లోకం పైన ఎన్నో ఆటంకాలు ఉంటాడు అది కూడా కష్టమే దాని కూడా నువ్వు జయించాలా ఛేదించాలన్నట్టు కాబట్టి ఎన్నో విధాలుగా ఉంటాయి కాబట్టి ప్రతిదీ నువ్వు జయించి ముందుకు పోతే గాని ఆయన మహిమలో మనం ప్రవేశించలేము ఆయన కొరకు మనం సాక్షిగా జీవించాలి చూడండి కాబట్టి ఒకటి మనం ఒక విలువ మనం పొందుకోవాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తున్నట్టు కాబట్టి అది ఎప్పుడు మనకు జ్ఞాపకం చేపడుతూ ఉంటుంది చెప్తూ ఉంటాడు కాబట్టి కాస్ట్ చెల్లించాలన్న విషయం అక్కడ చెప్తున్నాను అక్కడ వాకింగ్ చెప్తున్నాను అక్కడ కాబట్టి ఎందుకు విషయం చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక విశ్వాసులు ఉన్నారు కొంతమంది గొప్ప గొప్ప దైవజన్లు ఉండరు పాత నిబంధన కాలంలో ఎంతోమంది ఉన్నారు కొత్త నిధన కాలంలో కూడా మన మధ్యలోనే దైవ జన్యులు ఉన్నారు దేవుని బిడలు వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు పొందే శ్రమలు వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎదురయ్యే ప్రతి పరిస్థితులు ఎట్లా వాళ్ళు విజయం పొందినారు అది మనము సహవాసం చేస్తే వాళ్ళ విధానాలు మనం తెలుసుకున్నప్పుడు చూడండి అప్పుడు మనకి ఎలాంటి భయం అనుకుంటుంది అన్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యము వాళ్ళు వాళ్ళు సహించి ఎట్లా సహించి ఎట్లా జయించనే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు లేరు మన మధ్యలో కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆత్మీయ జీవితం అక్కడ ఉంది కాబట్టి అవి నే అవి చూసుకొని మనము మన ఆత్మీయ జీవితం అట్లా మెరుగుపరుచుకున్న ఆ సహవాసంలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎన్ని సమయాలు వచ్చినా నువ్వు భయపడవాలంటే ఎందుకంటే నువ్వు ఉన్న సహవాసము ఎంతో విశ్వాసంతో గుడింది కదా చాలా సహవాసం చేస్తూ ఉంటారు నువ్వు అవిశ్వాసంతో నువ్వు సాహసం నువ్వు అవిశ్వా అవిశ్వాసమే వస్తూ ఇది నేను చూసినా కాబట్టి విశ్వాసంతో నువ్వు సాహవాసం చేస్తే వాడుకున్న విశ్వాసం నీకు కూడా వస్తుంది ఎందుకంటే అంత ధైర్యం ఉన్నప్పుడు నీ ఎందుకు కొనుగొడిన ఆ థాట్ నీకు వస్తుంది అన్నట్టు చూడండి ఎందుకంటే ఈరోజు అందరికీ విశ్వాసం లేదంటే పౌలు అంటాడు అందరికీ విశ్వాసం లేదంటాడు కాబట్టి ఎందుకు లేదు విశ్వాసం అందరికీ కాబట్టి విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలుగా మనం జీవించలేం అన్నట్టు కాబట్టి విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ఒక పునాది నమ్మకం కదా ఏసుప్రభు వాక్యమే కదా నమ్మ విన వలన విశ్వాసం అంటే ఏమింటున్నాం ఆయన వాక్యం వింటేనే నీకు విశ్వాసం విశ్వాసమే నీకు పునాది ఏసుప్రభు ఆ పునాది ఆ పునాది మీద మనం నిలబడితే ఎన్ని పర్వతాలు ఇచ్చినా ఎన్ని కొండలు పడ్డాయి ఎన్ని చేసినా కానీ తుఫాను వచ్చినా గానీ నువ్వు షేక్ కావన్నట్టు ఎందుకంటే అది స్థిరమైన పునాది ఏ స్త్రే ఆ పునాది ఆ పురుషులు పునాది మీద మన జీవితాలు మనం కట్టుకుంటే నువ్వు సంపూర్ణంగా నువ్వు చెదించవన్నట్టు చూడండి ఆ ఫేయిట్ కి వచ్చినప్పుడే నువ్వు ఆయన మయం పరచగలవు ఎందుకంటే విశ్వాసం ఉంటుంది అందరికీ కానీ అది పరీక్షింపబడ్డప్పుడు అది ఆధారపడే విశ్వాసమా అది సహించే విశ్వాసమా లేకుంటే అంతవరకు ఆ సహించలేక విడిచిపెట్టే విశ్వాసం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాయి ఊళ్ళో వెళ్ళినప్పుడు కొంతమందితో సంభాషిస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది జీవితాలు వ్యక్తిగతంగా వాళ్ళ విధానాలు మనం చూస్తున్నప్పుడు మనకు తెలిసిపోతా ఉంటది కాబట్టి ఆ టైంలో నేను నా విశ్వాసం ఎట్లుంది అట్లా ఉందా లేకుంటే ఏ రీతి విశ్వాసం ఇవన్నీ కంపేర్ చేయాలంటాం కాబట్టి ప్రతి దశలో మనం వాటి చూసుకోవాలన్న విషయం చెప్తుంది ఎందుకంటే ఈ చివరి కాలంలో అందరికీ విశ్వాసం ఉన్నదంతా మనుషులు స్వార్థము ధనాపేక్ష వాటిలో ఈ లోకం అంతా ఆ రీతిగా పోతా ఉంటే నీకు ఈ లో జీవితమైన అంటే మీద విరక్తి అది కోపానికి దాదీసి ఆ పని కూడా దాదీస్తుంది అంటే అంత భయంకరంగా జీవిస్తుంది చివరి కాబట్టి అంతవరకు సహించడా రక్షించడం వాటి ఉంది ఆయన తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉంటుంది మనుషులు కష్టమే అన్నట్టు కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఎందుకు పౌలు ఈ విషయం జ్ఞాపకం చేస్తుంటే ఆ అభిల దర్శన పత్రిక పదకొండు అయితే మొత్తం కూడా వాళ్ళ గురించి ఎందుకంత వివరంగా రాసిపెట్టిందంటే వాళ్ళ విశ్వాస జీవితంలో ఎట్లా జయించి అనే విషయం అంత రాసిపెట్టిన దేవుడు అక్కడ ఎందుకంటే ఈ చివరి కాలంలో అలాంటి పోరాటం వాళ్ళు కడ్గబలాలు చాలా చిన్న సింహాల నూలను మూసినది వాళ్ళు ఎన్నో చేసిన వాళ్ళు కాబట్టి ఈ కొండల్లో గృహంలో ఎక్కడెక్కడ విరిగినారు స్వరంగాల్లో విరిగినారు కానీ ఈ లోకము వారికి వెన తగినది కాదు ఈ లోకం దృష్టి వాళ్ళు విలువడేలాగానే ఉంటారు కానీ అక్కడ వాక్యం వాళ్ళ దూరం నుంచి చూసి విశ్వాసం గలవారమై మృతి పొందిందంట వాళ్ళు అంటే చూడలే వాళ్ళు దూరంగా చూసేది ఇంకా ఉంది ఒక నిరీక్షణ అని కాబట్టి ఆ నిరీక్షణ ఎంతమంది అందుకోగలరు చివరి కాలంలో ఇప్పుడు మనం రక్షింపబడ్డాం మనం అందరం ఒకసారి ఆ వాక్యం ధ్యానించడం వల్ల ఎక్కడైనా ఉంటది అంటే ఎందుకు ప్రభావం ఆడి అంటే ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కానీ రాబోయే దినాల్లో ఇంకా ముందు దినాల్లో భయంకరమైన కాలం ఉన్నప్పుడు నువ్వు మనం ఆయన కొరకు సాక్షిగా జీవించగలవు విశ్వాసంగా జీవించగలమా అనేది తీర్మానం అన్నట్టు కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం పోరాడుతున్నప్పుడు ఎంతో ప్రయాసంతో మనం ముందుకు పోతున్నప్పుడు అడుగడుగులు నీకు అవన్నీ ఎదురవుతా ఉంటానంట ఆ పరిస్థితులన్నిటి నువ్వు ఎట్లా ఎదుర్కొని ప్రముఖులకు నిలబడాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం నిలబడగలమా కాబట్టి నిలబడగలిగినారు వాళ్ళంతా కాబట్టి మనం నిలబడగలమా మరి విశేషంగా విశ్వాసంలో ఉండాలంటే కాదు కదా అది క్రియల రూపకంగా అది కొనసాగాలంటే ఆ పుస్తలు చేసిర్రట్లా ముఖాముఖిగా మాట్లాడిండ్రు ఆయనతో భోజనం భోజనం ఆయనతో తిరిగిండ్రు ఆయన మాటలు వినరు ఎన్నో చేసిండ్రు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు అతను వాళ్ళు కనబడినరు మూడు సార్లు ఆయన ప్రత్యక్ష పరుచుకున్నాడు తర్వాత ఆయన ఆహ్మ అర్హణ లేనప్పుడు ఆయన శిష్యులందరూ దగ్గర పిలుచుకుని ఎన్నో విషయాలు పర్లోక రాజ్యానికి సంబంధించిన వాక్యాలు బోధించి అప్పోస్తులు గారి మొదట చూస్తే మనకి ఇంకా బాగా అవన్నీ బోధించి తర్వాత ఆయన వెళ్తున్నప్పుడు ప్రభు చెప్తాడు మీరు ఏరుషో నుంచి వెళ్ళొద్దు అన్ని విచ్చిన వాగ్దానం మీరు పొందుకునేంత వరకు ఇక్కడే ఉండాలా అన్నప్పుడు అంటాడు ప్రభు ఇస్రాయల్కి మళ్ళీ రాజ్యాన్ని ఇస్తావా ప్రభు అంటే తాళముల సమయంలో తండ్రి ఆదిలో ఉన్నాయి అది తెలుసుకుంటే నీ పని కాదు చూడండి కాబట్టి ఆయన ఆదిలో ఉన్న సమస్తం ఆయన రాజ్యం ఇస్తారా ఈ సెకండరీ కానీ ఆయన అడిగే చెప్పే మాట ఎన్ని కేతలకు అడిగే పరిస్థితి చూడండి ఇవన్నీ ఎదురైతే ఉన్నట్టు కాబట్టి ఎందుకు ఈ మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు యువతన యొక్క సంభాషణ మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని దైవికమైన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే అవి టాపిక్ డైవర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు తెలుసుకోవాలని ఆశ ఉంటుంది అంటే ఈ ఈ ఎట్లా చేయాలి ఈ వ్యక్తికి ఎట్లా చేయాలన్న ఒక ఆశ మనకు చెప్పాలని కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ టాపిక్ డైవర్ట్ చేస్తన్నట్టు ఇష్టం లేదన్నట్టు మనం చూడండి కాబట్టి ఈ రోజుల్లో కూడా అట్లాంటి అలాంటి జీవితాలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళు ఉన్నారు ఎంతో ప్రయాసపడి మనం పోయినా వాళ్ళు ఏం చేస్తారంటే మనం ప్రేమ చూపించి మనం వాళ్ళ దగ్గర పోతాం కదా కానీ వాళ్ళు ఏం చేస్తారు మనం రానియరన్నట్టు అంటే దేవుని దేవుని ప్రేమ మనుషులకు చూపించాలన్నా కానీ ఆ ప్రేమను ఇవ్వాలన్నా కూడా అది కష్టం అన్నట్టు కాబట్టి ఆయన ప్రేమించిన ప్రేమ మనుషులకు మనం ఇవ్వగలము అనేది చాలా కష్టం అందరూ ఇవ్వగలతారు అంటే కష్టమే కాబట్టి ఏందయన ప్రేమ తెలుగులో చూపించిన ప్రేమ అంతకన్నా ప్రేమ ఉందా ఆ ప్రేమ కదా మనుషుల్ని ప్రభావితం చేసి మా పాప నుంచి రక్షించగలిగింది ఆ ప్రేమను మనుషులు చూపిస్తే ఎందుకు మనుషులు స్వీకరించదు దూరం అయిపోతూ ఉంటారు కదా మరి ఎంత దగ్గర దూరం అయిపోతా ఉంటారు అన్నట్టు కానీ ఆయన విడువడ ఎడబాయుడు అని వాక్యం చెప్తుంది కాబట్టి ఎందుకంటే పౌలంటడు క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందంట అందుకే మనం అందరితో మనం సమాధానంగా ఉంటాం అందరితో ప్రేమిస్తూ ఉంటాం కానీ వాళ్ళే మనం దూరం అవుతూ అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే చూడండి పూర్వ దినాల్లో వాళ్ళు ఎట్లా ప్రభు కొరకు జీవించగలిగినారు విషయం అపోస్తుల కార్యంలో కూడా ఆయన చెప్పినప్పుడు అవన్నీ కనబరుచుకొని మీరు పరిశుధాత్మ పొందుకునేంత వరకు మీరు పట్టణం నుంచి వెళ్ళిపోవద్దు అంటారు పరిశుదాత్మ పొందుకున్నప్పుడు మీరు శక్తిని అందినారు బూది వరకు నాకు సాక్షులుగా ఉంటుందని చెప్పింది అక్కడ ప్రభు అంటే భూది గంథాలు అనుకంటే ఈ కొన నుంచి ఆ కొన వరకు అంటే సృష్టి మొత్తం మీద అప్పటి వరకు సాక్షులుగా ఉంటారని చెప్పింది అక్కడ ఎరుశీలంలోనూ ఏదైనా సమర దేశం తర్వాత బూది గ్రంథాలను కొండాలి అంటే కొంతకాలం ఎరుశీలంలో ఉంటారు సాక్షిగా సమరంలో ఉంటారు సాక్షిగా ఉంటారు కానీ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత బూది మీరు సాక్షులుగా ఉండాలంటే అక్కడి నుంచి గెళ్ళిపోవాలన్న లేదు ఒక దగ్గరే ఉంటారంటే కాదు కదా అక్కడ వాక్యం అట్లనే ఉంది మీరు ఫస్ట్ ఎరుశీలంలో సాక్ష్యం ఇస్తారు తర్వాత ఈశ్వర్యంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ అది ఆ పట్టణంలో సాక్ష్యం ఇస్తారు తర్వాత బూది గంతులకి నా కొరకు సాక్షులుగా ఉంటారు చూడండి కాబట్టి బూది గంతుల అంటే చూడండి అంటే వాళ్ళ ఆయుష్యంతుంది చెప్పండి అంటే బూది గంతులకు సాక్షులుగా ఉంటారు అని చూడండి వాళ్ళ ఆ రీతికి సాక్ష్యం ఇచ్చింది కొరకు చివరి కాలం వరకు సాక్ష్యం ఇచ్చగలిగిన వాళ్ళు మరణాన్ని కూడా చేయకుండా ప్రభు సాక్ష్యం ఇవ్వగలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ జీవితంలో అంతగా మొదటి శతాబ్ద కాలంలో అపస్తువులు ఎట్లాంటి సేవ చేసిండో ఈ చివరి కాలంలో అలాంటి పరిచర్య ఇంకా ఎక్కువ పరిచర్యం మనం చేయగలం ఎందుకంటే ఏసు ప్రభుత్వ సాక్ష్యం మన ప్రభుత్వ నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నేను చేయవాడు ఎక్కువ చేయను అన్నాడు కాబట్టి ఆయన ఎందుకు ఆయన చేయలేం కాదు అంటే ఆయన చేసిండు ఒక విధానం చూపించిండు మార్గం చూపించిండు ఇప్పుడు నా మార్గంను అనేకులను తీసుకొని మనం తీసుకొని పోవాలా అక్కడి నుంచి ఇంకా కొన్ని చేయాల్సిన నీ కోసం నీ మన కోసం పెట్టింది అన్ని నీ ద్వారా ఎన్నో కార్యాలు చేయాలా ప్రభు మన ద్వారా ఎన్నో కార్యాలు చేయాలని ప్రభు కొన్ని అట్లా ఆతి పెట్టిండు ఆయన కాబట్టి ఇప్పుడు మోసే మోస ఎర్ర సముద్రాన్ని పాయాలు చేయాలా మోస ద్వారా జరగాల అది నీ ఏం పాయాలు చేపిస్తాడో దేవుడు నీ ద్వారా ఎలాంటి కార్యాలు చేయబోతాడో దేవుడు కానీ అవన్నీ పెట్టిండు అన్ని సిస్టమేటిక్ పెట్టిండు ప్రభు కాబట్టి మనం వెళ్ళి వెళ్ళినప్పుడే అవన్నీ జరుగుతాయి అన్నట్టు కాబట్టి ఇవంతా ఎట్లాంటిదంటే చూడండి ఇంకా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతి కాబట్టి ఏలైనగా మీరు ఖైదీలు ఉన్న వారిని కరుణించి ఖైదీలు అంటే బందిలు ఉన్న వాళ్ళని అంటే అంత బంధకాలు ఉన్న కరుణించి అంటే ఖైదీలు అంటే ఏంటంటే చరసాలు కదా ఖైదులు ఉన్న కరుణించి మీకు మరీ శ్రేష్టమైంది స్థిరమైన శ్వాసం ఉన్నదని ఎరిగి చూడండి కాబట్టి మరీ శ్రేష్టమైంది స్థిరమైంది శ్వాసం ఉంది మనకి కానీ మనకి నిరీక్షణ ఉంది కదా మనం తగిన ప్రయాసము ఖచ్చితంగా పతిఫలం ఉంటుంది కాబట్టి ఈ లోకంలో ఉంటుంది ఆ లోకంలో కూడా ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడు ఎందుకంటే ఇది ఆయన పని ఆయన పని కాబట్టి ఆయన ఆ ప్రభు యొక్క ఇంకెవరు ఇస్తారు మనకి సమస్తం ప్రభు నుంచే రావాలా కాబట్టి శ్వాస మూలదని ఎరిగి మీ ఆస్తి కోలుపూటకు మీరు సంతోషంగా ఒప్పుకుంటారు కాబట్టి అంటే వాళ్ళు ఆస్తుల అంతస్తులు కూడా సమస్తా నుంచి వాళ్ళు కొండల గోవాళ్ళు పరమేశ్వరి వాళ్ళ ఊరి నుంచి ఎలిగేసిన వాళ్ళు అయినా కానీ ప్రభు కొరకు జీవించగలిగినారు కాబట్టి ఆస్తుల అంతస్తుల కంటే ప్రభు ముఖ్యం ఇవన్నీ అక్కడ పొందుకుంటాం మనం కాబట్టి అలాంటి విశ్వాసం ఉంటుందనే ఒక్కోసారి నాకు ఆశయం అనిపిస్తుంది అలాంటి పరిస్థితులు ఒకవేళ మనకు వస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎట్లాంటి ఎలా ఉంటుంది మన విశ్వాసం అనేది ఒక అనిపిస్తుంది మనకి అంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు కానీ వాళ్ళు వాళ్ళంతగా విశ్వాసంలో బలపడిందంటే దాన్ని ఎంత ప్రయాసం ఉండాలా ఆటోమేటిక్ గా ఒక విత్తనం వేసినప్పుడు అప్పుడే చెట్టు వస్తుందా రాదు ఆ చెట్టు అది విత్తనం పెద్దగా కావాలా అది మొలకెత్తాలా కొమ్మలయ్యాలా అప్పుడు వృక్షంలా కావాలా అంటే ఎంతో సమయం పడుతున్నట్టు కాబట్టి విశ్వాసం కూడా అంతే మనకు ఆవుగేంత విశ్వాసం ఉంటే ఆ ఆవుగేంత విశ్వాసమే ఈ కొండను పెకిలించగలదు సముద్రంలో పడు అంటే పడిపోతుందంట కాబట్టి ఒక చిన్న విశ్వాసమే అంత కొండను పెకిలించగలిగితే పడవేయబడితే ఇంకా విశ్వాసముల సంపూర్ణ స్థితికి ఎదిగితే ఇంకా ఎన్ని చేయగలమన్నట్టు వాళ్ళు ఆ రైతే చేసిండ్రు అంత విశ్వాసము ఎట్లా వచ్చింది సింహాల భూములో బడేస్తే అగ్నిగుణలో బడ వేస్తే ఇంత ధైర్యంగా చెప్పగలవా పూర్వదినాలు ప్రవక్తలు అపుస్తులు చూడండి వాళ్ళు అన్నారు మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు రాజా నేమ్ మటుకు శాసనానికి మీ మొక్కం నువ్వు చేసిన ప్రతిమకు మీ మొక్కం ఆ టైంకి వచ్చేసినాం కదా మనం ఈ లోకంలో రకరకాలమైన విధానాలు వస్తూ ఉంటాయి కాబట్టి నువ్వు చస్తావా లేకుంటే మొక్కుతావా ఇవన్నీ విధానాలు వస్తూ ఉంటాయి జరుగుతాయి తిరిగి తిరిగి మళ్ళీ నెరవేర్తి అవన్నీ వస్తాయి ఆ టైంలో మీ విశ్వాసం ఎక్కడుంటుంది చూడండి మీ విశ్వాసం ఎక్కడుంటుంది అంటే ఒకవేళ నా ప్రభు నన్ను కాపాడిపోయినా పర్లేదు ఆయన కాపాడుకుని ఎందుకుంటాడు కాపాడుకున్నాను కానీ విశ్వాసం చూడండి వాళ్ళ విశ్వాసం ఎట్లుందో ఒకవేళ నా ప్రభు నన్ను కాపాడుకునే పర్లేదు మా దేవుడు సమర్థుడు ఈ అగ్ని అగ్నిగుండం నుంచి రక్షించకు సమర్థుడు అయినా కానీ ఒకవేళ ఆయన కాపాడిపోయినా పర్లేదు ఏ ఈ ప్రతిమకు మొక్కము అని తీర్మానించుకున్నారు వాళ్ళు కానీ అగ్నిగుండం రాజు కోపం లోపమంచినట్టు ఏం జరిగింది అగ్నిగుండం ఇంకా ఇవ్వడంతో ఎక్కువ చేయమన్నారు పడేసి అగ్నిగుణంలో కానీ కాలిపోయిన వాళ్ళు కాలిపోలేదు ప్రభు వాళ్ళతో పాటు ఉన్నాడు నాలుగో వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఏసు ప్రభు చూడండి కాబట్టి తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు అంటే ఇది ఇది ప్రకృతి విరుద్ధం కదా అగ్నిలో మనుషులు పడేసి కాలిపోవాలా కానీ వాళ్ళు కాలిపోలే అంటే విశ్వాసము ఎంత పవర్ఫుల్ అనేది అక్కడ చెప్తూ చెప్పబడుతుంది అలాంటి బలమైన విశ్వాసము మనకు ఉందా అనేది ఒకసారి అనిపిస్తారు నాకు అనుకుంటున్న కుపారకు సంబంధించిన బోధం విన్నప్పుడు విశ్వాసం వేరు విశ్వాసమైన వరం వేరంటే ఆ వరం నాకు కావాల ప్రభు అనే ఎందుకంటే విశ్వాసమైన వరం అంటే సంపూర్ణ విశ్వాసంలో ఉన్నప్పుడే ప్రభు కొరకు నిలబడగలం అన్నట్టు అపోస్తులు ఇంత పవర్ఫుల్ గా వాళ్ళు సేవ చేసినట్టే ప్రభుని చూసిన వాళ్ళు ఆయన దైవత్వాన్ని చూసినారు ఇంకా అనుమానమే లేదు ఇంకా ఎక్కడ కూడా అనుమానం ఆయన జీవం దేవుడు ఆయన సజీవుడు అని వాళ్ళు రుచి చూసారు కాబట్టి దెబ్బలు తిన్నా తన్నులు తిన్నా ఈ గాని ఆయన నామాన్ని మనకు ప్రకటించుకున్న మానలేదు చూడండి అలాంటి కాలానికి మనం వచ్చేస్తున్నాం కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలా ప్రభుకు సాక్షిగా ఓపిక సహనం కలిగి ఉండాలా మనుషులు నీ కూడా సహనాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు కదా దేవుడే పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి సహనము సహపిక నిరీక్షణ ఇవన్నీ అన్ని చెప్తులు రోజులసిన పత్రిక పరీక్ష ఓర్పు ఓర్పు పరీక్షను ఉన్నదే నెరిగి నిరీక్షణ మనం ఉండాలని చెప్తున్నాడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచాలంటారు కాబట్టి మన నిరీక్షణ ఎప్పుడు కూడా మనం సిగ్గుపరచదనే విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఆ ఇక్కడ చెప్తున్నా చూడండి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటే కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకూడి కాబట్టి ఇది ముఖ్యమైన ఈ ధైర్యం ధైర్యం ఉండాలా ఇంకా ధైర్యం ఉండాలన్నట్టు కూడా భయపడుకూడి భయపడుకూడని చెప్తాడు యహోశివ మోచేసి చనిపోయిన తర్వాత యహోశివ నాయకుడు కావాలా కానీ యహోశివ అర్థం కాలేదు ఇంత గొప్ప సైన్యాన్ని ఇంతమంత ప్రజల్ని దేశాన్ని తీసుకోవాలా ఏం చేయాలా అని చెప్పేసి ఆయనకి ఎక్కలేని భయం ఉండే కానీ దేవుడు చెప్పి మాట్లాడండి నా శేవుడిని మోసం మృతి పొందిన కనుక ఇప్పుడు నువ్వు ఇష్టాలు ప్రజలు తీసుకొని ఎవరిదైనా దాటాలా నువ్వు తీసుకొని ఇప్పుడు నువ్వే లేడరు ఇప్పుడు నువ్వు వాళ్ళు తీసుకొని కాబట్టి అంటే మొదటి అర్థం చూస్తే భయపడుకు జడియోకు ఏ మనుషులు ఎదుట నిలబడలేడు అని చెప్పంటారు ప్రభు నిర్భరం కలిగి ధైర్యంగా ఉండు చెప్పినా కదా నిర్భరం కలిగి ధైర్యంగా ఉండడు చెప్పిన ఒకసారి కానీ మళ్ళీ భయపడింది భయం అనేది మనుషులు ఎప్పుడు అది ఒక దురాత్మ అది వెంటాడుతూనే ఉంటుంది ప్రతి క్షణం కాబట్టి ప్రతి దాన్ని ఓవర్కమ్ చేసి మనం ముందుకు పోవాలా అవన్నీ ఉన్న విధానాలు ఎట్లా దాన్ని జయించాలా ఏ రీతిగా దాన్ని చేయాలనేది అన్ని ఇప్పుడు అవులు చెప్పించారు మనం ఒకసారి అనిపిస్తూ ఉంటుంది రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది ఎట్లా మనం సేవలో మనం ముందుకు అనేది దేవుడు ఒక టైం ముందే అవన్నీ బయలుపరిచినప్పుడు అది అమలు పరుచుకునే టయానికి మనం ఏం చేస్తున్నాం అంటే మర్చిపోయి అప్పుడు ఏమవుతుంది మళ్ళా మూలపాఠములు మళ్ళా ఇంకొకరేవ్ చెప్పాల్సి పౌలు అంటాడు కదా అక్కడ శ పత్రికలు ఒక విధంగా చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు కానీ మూల పాఠములు మళ్ళా ఇంకొకటి వచ్చి నేను చెప్పాల్సి అంటే ఏ స్థితిలో ఉండమన్నట్టు అంటే దేవుడు ముందుగా హెచ్చరించి కానీ ఒక దశలో మనం నిర్లక్ష్యంగా జీవిస్తూ అందుకు శ్రమన్నట్టు దానికి దాన్ని ఎలా జల్లించాల్సిందే ఎవరైనా సరే ఎందుకంటే చెప్పినప్పుడు వినకపోతే ఆజ్ఞ అతిక్రమే పాపం కదా అది పాపంగా మాత్ర నేను ఏళ్తా ఉంటుంది నీ మీద జబర్దస్తి చేస్తూ ఉంటుంది కానీ దాన్ని అధిగమించి దాని నుంచి బయటకు చూడండి కాబట్టి బలహీను ఇప్పుడు బలహీను కాదు కదా పడ్డవాడు కింద పైకి లేపుతా ఉంటాడా అని చెప్తా ఉంటుంది మామూలుగా కానీ ఎందుకు పడాలా ఎందుకు లేవాలా చూడండి ప్రభుకులకు లేచి నిలబడాలా కూర్చున్నవాడు పైకి లేచి నిలబడాలా లేవడం వేరు నిలబడటం వేరు అందుకే దావిది రాజు అంటాడు దుష్టులకు వ్యతిరేకంగా నా పక్షంగా ఎవరు లేస్తాడో ఎవరు నిలబడతారని కాబట్టి లేవడం వేరు నిలబడటం వేరు మనం లేస్తున్నాం కానీ నిలబడతలేవన్నట్టు నిలబడటం చాలా కష్టం లేవటం ఈజీ కింద కూర్చొని పైకి లేవటం ఈజీ కానీ నిలబడటం చాలా కష్టం అన్నట్టు నిలబడటం యుద్ధం చేసేవాడు ఎప్పుడు కూర్చుంటాడా నిలబడడం నిలబడుతూనే ఉంటాడు కాబట్టి నువ్వు యుద్ధం కాబట్టి నువ్వు ఎప్పుడు నిలబడే ఉండాలా నీ కత్తి దూసి ఎప్పుడు నీ కత్తి ఎప్పుడుగా దూస్తూనే ఉండాలా శత్రు సమూహాన్ని ఎప్పుడుగా నువ్వు వాటిని వెంటాడి వాటిని మనుషుల వాటిని విడద వాళ్ళకు విడదల కల్పించాలంటే నువ్వు కత్తి దూడిపించాల్సిందే కాబట్టి అందుకే యహోశివ ఇక్కడ జ్ఞాపకం వస్తుంది వాక్యం నాకు ఆయన ఈటని చూపి ఆయన ఈట ఎత్తినంత సేపు విజయమే కాబట్టి ఆయన కత్తి ఎప్పుడు దించలేదు కాబట్టి ఎప్పుడు కత్తి దూసు దూస్తుంట ఆయన కత్తి ఇట్లా చూపిస్తే ఆ దేశం విజయమే అంటే ఎప్పుడు కూడా యుద్ధంలో కత్తి అనేది చాలా ముఖ్యం అంటే వాక్యం లేదా ఆత్మకు అడ్గం కాబట్టి వాక్యం జ్ఞాపకానికి రావాలా నువ్వు ఏ శ్రమలో ఉన్నా కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ టైంకి ఆ వాక్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు భయపడుకూడి నమ్మిక మాత్రం వచ్చినప్పుడు నీకున్న శ్రమలో ఉన్నావు భయపడకు అన్నప్పుడు అది ఆ స్వరం నీకు వినిపించాలా నీ హృదయంలో తాకాలా వాక్యం అప్పుడు నీ జ్ఞాపకం ఇచ్చేప్పుడు భయాన్నించిన విడల వంట నీకు ఆదరణ నీకు సమాధానం ఉంటుంది విశ్వాసం బలపడుతూ ఉంటుంది ఆ వాక్యమే జ్ఞాపకానికి రాకపోతే విశ్వాసం ఎక్కడి వస్తుంది వాక్యం ఉంటే ఉంటుంది వాక్యం ఏ విశ్వాసం కాబట్టి విశ్వాసం నీ హృదయంలో ఒక పలములా చెట్టులాగా నటుకుని అది పెళ్లగించినా గానీ అది రావద్దన్నట్టు అంత పవర్ఫుల్ నీలో ఇమిడిపోవాలి విశ్వాసం వాక్యమే కేవలం వాక్యం విశ్వాసం వస్తుంది వాక్యం విశ్వాసం ఉంటుంది అన్నట్టు ఉండదు ఇక్కడ ఏం చెప్తుందంటే మన విశ్వాసం కూడా అట్లా ఉండాల అనే విషయం మనం ప్రభు జ్ఞాపకం చేస్తుంది అయితే ఆ ఇక్కడ ఏం చెప్తుందంటే మీ ధైర్యం విడిచిపెట్టకూడదు అంటే ధైర్యం కలిగి ఉండాలా మన పచ్చి దశలో మనం ధైర్యంగా ఉండాలా ఏం విషయంలో మనం భయపడదు కాబట్టి ఎందుకు ప్రభు పౌలు మాట జ్ఞాపకం చేస్తున్నట్టు అంటే కొంచెం ముందుకెళ్ళాక నేను చూపిస్తా వాకింగ్ ఎందుకు మన ప్రభు ఈ విషయం చెప్తుందంటే నువ్వు వెళ్ళే సేవలు నువ్వు వెళ్ళే ప్రాంతాల్లో రాబోయేదా నువ్వు పరిచర్యలో ఇలాంటి సందర్భాలు ఇలాంటి నీకు ఎదురవుతూ భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ కానీ ఆ టైంలో నువ్వు ఎట్లా ప్రభుత్వానికి నిలబడగలవు కాబట్టి నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటే కదా నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటేనే ఆ టైంకి నిలబడుతుంది కాబట్టి కొన్నిసార్లు టెస్ట్ చేయబడుతూ శాంపిల్స్ చేస్తూ కదా టెస్ట్ డ్రైవ్ అంటారు కానీ ఉన్నప్పుడు దేవుడు కూడా కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాడు ఒకప్పుడు ఒక దశ ఒకప్పుడు నాకు ఒక బలమీత ఉండేది నాకు భయంకరమైన కోపం ఉండేది అయితే ఎలాంటి కోపం అంటే మనుషులు చంపేంత కోపం ఉండేది నాకు ఒకప్పుడు నేను రక్షణ పొందకుండా చెప్తున్నాను అయితే రక్షణ పొందినప్పుడు కొంతకాలం ఉండింది అది నాకు కానీ దాన్ని ఎట్లా విడదలు నాకు తెలియదు ఎలాంటిదంటే నేను ఒక చేత ఒక మాట అనిపించుకోకూడదు ఒక నాన్నను నేను ఒక చేత అనిపించుకోను నా నాన్న ఎక్కడ ఉండదు అన్నట్టు ఎందుకు అనాలా మీరు అనేది నా వాదన అన్నట్టు అట్లా వాదన పెట్టుకుని మనుషులు భయంకరంగా తిట్టడం భయంకరంగా వాళ్ళు నువ్వేందని వాడు ఎంత పెద్దోళ్ళైనా సరే అంతగా ఆ మాట్లాడుతున్నట్టు అలాంటి బలమేత ఉండేది నాకు ఎట్ల ప్రభావ ప్రార్థన చేస్తున్నా ఎన్నోసార్లు దేవుడు శివ ప్రదాన్ని మాట్లాడాడు రక్షణ పొందిన కొత్తలు ఎట్లా ప్రభావ అన్నప్పుడు నేను దేవ ప్రార్థన చేస్తుంది ప్రభా ఈ నాకు కోపం రావద్దు ప్రభావ ఎట్లయినా సరే నేను తినిచ్చిన విడదల అని బాగా ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తే బయటలోటుంది ఒకసారి అన్న చెప్పిండు వాక్యం నువ్వు ప్రార్థన చేసుకో సమస్యల గురించి బయటకు వచ్చిన కనిపించడంతో ఏం వేరు ఎక్కడన్నారు వేరంటే ఏముంది వేరు అంత ఇది వేరే అది వేరని చెప్తుంది పోయాను విశ్వాసం అక్కడే ప్రార్థన చేసి బయటకు వస్తేది బయటకు రాగానే నేను విశ్వాసం మాయమైపోయా అంటే దేవుడు సదుపుతూనే ఉన్నట్టు చూడండి అట్లా అది నాకు అప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చింది అది ఒకప్పుడు నాకు కోపం తర్వాత మా అన్నమైన బాగా మా ఇంట్లో అనేటువంటి ఇంత భయంకరమైన కోపం ఎట్ట భక్తులు కష్టమే ఎత్తుకుంటానటువంటి మా ఇంట్లో అన్న తెలుసు అయితే ప్రార్థన చేసిన నేను ప్రభు ఈ కోపం నుంచి నేను విడదలు పొందాలి ప్రభావ కోపము దేవుని నీతి నెరగొచ్చు కదా వాక్యం ఉంది కదా ప్రభావ మరి నాకు ఇదొక పెద్ద మైనస్ లాగా ఉన్న ఎట్లా చేయాలో ప్రాబ్లం బాగా ప్రార్థన చేసి వర్షం చేసి బయటకు పెట్టండి బయటికి పోతే ఏమైందంటే ఏదో ఒక వచ్చి ఫైలిచ్చుకుంటుంది పైలించుకుంటే మళ్ళీ అట్లా అనేటుండు ఏదో అంటే ఏదో అనాలను కాదు ఎవరొకరు ఏదో సురుగు తగినట్టు మాట్లాడుతున్నట్టు నేను చేయకపోయినా అట్లా అయితే అనేసి మళ్ళీ అనేసి మళ్ళీ పడిపోయినా అట్లా తరుచుంటే నాకు అనిపించింది ఏంటి ప్రాభా నేను ప్రార్థన చేసినా కదా మరి ఏంటి ప్రాభ అంటే అప్పుడు దేవుడు అంటాడు నువ్వు ప్రార్థన చేసినావు నేను నీకు జవాబు ఇస్తున్నా ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నా ఏం అవకాశము ఇప్పుడు ప్రార్థన చేసినావు కదా ఇప్పుడు నువ్వు విజయం పొందు ఇప్పుడు నేను ఇస్తున్నా దగ్గర విజయం ఇస్తున్నా అంటే అడబోతే అడబోతే విజయం ఎక్కడొచ్చింది నేను మళ్ళా అదే పరిస్థితి అన్నట్టు కాబట్టి అప్పుడు నాకు ఇది కాదు విధానం అంటే దుష్టు రట్టము ఎవరు చెప్తారు అప్పుడు చెప్పేటోళ్ళే లేదు అక్కడ ఒకవేళ చెప్పేటోళ్ళు ఉన్నా కూడా ఇనే పరిస్థితులు కూడా లేదు అట్లుండే ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే పలంగతలు ఇవన్నీ మనుషులను ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి అన్నట్టు వాటిని సంపూర్ణంగా వాటిని సమాధి చేయాలా ఓవర్కమ్ చేసుకుని వాటిని తొక్కి అప్పుడు మనం ముందుకు పోతే కానీ ప్రభు కొరకు తర్వాత ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం క్షమించి ప్రభావాలి తర్వాత మళ్ళీ ప్రార్థిస్తే అక్కడి నుంచి ప్రభు నాకు ఊర్పీ ప్రభా సానిమి ప్రభా ప్రార్థిస్తుంది ప్రార్థన చేస్తే కాబట్టి ఇప్పుడు ఎవరు ఏమి తిట్టినా కోపం కూడా రాదు వాళ్ళు కోపం కూడా రాదు ఇంకా వాళ్ళని ప్రేమ జాలి వస్తూ ఉంటున్నారు అది దేవుడు ఇచ్చింది నాకు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తుందంటే సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన వాటి కాబట్టి ధైర్యం ప్రతి క్షణం ధైర్యం ఉన్నది ఏంది ధైర్యం మన ధైర్యం ఏంటంటే ఏమని తప్పు చెప్పడు మనకు ధైర్యం ఏమనగా ఆయన కుమారు అయిన ఆయన అడిగిన వాటి అన్నిటికి అవన్నీ అనుగ్రహిస్తా ఆయన మన ధైర్యం అని చెప్తారు అక్కడ మొదటి ఏమైనా రాసిన పత్రికలు కాబట్టి మన ధైర్యం మన ప్రవేదా ఇంకెవరు ఉన్నారు కాబట్టి మీ ధైర్యము కొడి తర్వాతే ఎందుకంటే విచ్చి పెడతారు ధైర్యం ఉండరు మనుషులకి భయపడతారు అనే విషయం కాబట్టి మీ ధైర్యం విచ్చిపెట్టకుడి తర్వాత ఏం చెప్తున్నా ఎందుకు విడిచిపెట్టకుడి అని ఎందుకు జాగ్రత్తగా చెప్తుందంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమాన మీకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నువ్వు ధైర్యంగా విచ్చిపెడి నువ్వు ధైర్యంగా నిలబడి ప్రభుత్వరికి జీవిస్తేనే మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చాలంటే నువ్వు ధైర్యం కలిగి నిర్భరం కలిగి ముందుకు వెళ్ళినప్పుడే ఆయన చిత్తం నెరవేర్చగలవు కాబట్టి మీకు మురిమి అవసరమై ఉన్నది ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారి తర్వాత వాగ్దానం పొందే నిమిత్తము మీకు ఉరిమి అవసరమైంది గురుమంటే ఒకటి కదా కాబట్టి ఆయన వాగ్దానం మనం పొందాలంటే ఉరిమి అవసరమైంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ సంఘము అంటే వీళ్ళు వెలిగింపబడ్డ వాళ్ళు కానీ ఇవన్నీ ఎందుకు అంత తేటగా వివరంగా చెప్తుందంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ట్రైన్ చేస్తున్న పౌరుడు కాబట్టి చూడండి ఎందుకు మాట చెప్తానంటే ఇక కాలము బహు కొంచెంగా ఉందంట ఇంకా ఎంత కాలం అంటే సమయం దగ్గిరిపోయి ఇంకా మనం ఎంత బలహీతంలో ఎంత విధానంగా ఎక్కడక్కడ కొట్టుకో అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఎంతకాలం కొట్టిమెట్లాడుతూ ఉంటాం దగ్గర నుంచి ఎప్పుడు మనం రియలైజ్ కావాలి ఎప్పుడు సంపూర్ణంగా ఆయన కొరకు జీవించాలి జీవించగలం ఎప్పుడు వీటన్నిటి విజయం పొంది అసలైన పోరాటం ఈ ఈ లోకమైన పోరాటమే చేస్తుంది కానీ అసలైన పోరాటము దేవుతుంది ఆత్మ ఎంతో ఆత్మ రచించుకుంటుంది ఎంతో మంది ఆ సెలవు పండకాల్లో ఉన్న వాళ్ళు చూడండి వాళ్ళని విడిపించే వాళ్ళు ఎవరు అని పౌలు అక్కడ అక్కడ అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటాడు ఆయన నాకు ఆయన అంధకారంలో వాళ్ళందరినీ ఆ చీకటిన వాళ్ళందరినీ వెలుగులో తీస్తాడు అందుకే దేవుని ఏర్పరచని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరికి సంబంధించిన సాక్ష్యం అది చూడండి ఇక కాలం కొంచెంగా ఉంది వచ్చేవాడు ఆలస్యం చేయకవచ్చును ఆయన తప్పక తిరిగి వస్తాడు కాబట్టి ఇంకా ఆయన టైం దగ్గరికి వచ్చేసి అంటే ఇది ఎప్పుడు చెప్పిండో రెండు వేల రెండు వేల సంవత్సరాల కితం చెప్పబడిన ఉంటే అప్పుడే సమయం తక్కువ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఎంతో ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయి ఇంకా అది ఎప్పుడు రాసిన పత్రిక కాబట్టి ఇప్పుడు కూడా ఈ వాకి ఈ రోజు చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలా ఇంకా సమయం చాలా తక్కువ ఉంది దేవుడు అక్కడ బహు సమీపం ఏ క్షణమైనా జరగచ్చు కాబట్టి కాబట్టి మనమేం చేయాలా చూడండి వచ్చివాడు ఇంకా ఆలస్యం చేయకవచ్చును నా ఎదుట నీతి మంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించను కాబట్టి నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించను పాత నిబంధన కాలంలో బ్రతుకుననుంది కానీ బ్రతకటం వేరే జీవించటం వేరే ఇక్కడ జీవించడం రాయబడం అక్కడ బ్రతుకునని రాయబడం బ్రతకటం అంటే చనిపోవడం తిరిగి బ్రతుకున్నాడు బ్రతికి నువ్వు జీవించగలి కదా నువ్వు బ్రతికితే చనిపోదు కాబట్టి నువ్వు జీవించాలా కాబట్టి నువ్వు బ్రతికినవు ఇప్పుడు నువ్వేం చేయాలా ప్రభు కొరకు జీవించాలి ఆయన మన మరణంలో నుంచి పాపంలో మనందరినీ చనిపోయిన వాళ్ళందరినీ మనం బతికింపజేసిండు కాబట్టి ఇప్పుడు ఆయన కొరకు మనం జీవించాలా ఇంకా నేను బ్రతికినాను దేవుని నన్ను కష్టాల నుంచి బాధ నుంచి గోద సంతోషంతో ఆనందంతో సాక్ష్యాలు ఇస్తారు గంతులు ఉంటారు అంతవరకే అది నాలుగోళ్ల మధ్యనే కానీ అసలైన సాక్ష్యము ఆయన కొరకు జీవించడం ఆయన జీవితము ఆయన ఆయన త్యాగము దేనికి సంబంధించినది అది జీవించడమే ప్రభు కొరకు సాక్ష్యం కాబట్టి అది మనం ఇవాళ ఆ సాక్ష్యం ఈ రోజు ఎక్కడిస్తున్నారు మనుషులు నాలుగు గొడవల మధ్య సాక్ష్యం చెప్తున్నారు సంఘం అయితే సాక్షి మంచిదే చెప్పాలా కానీ ఆ సాక్ష్యము తకల జన్కు నువ్వు చెప్పినప్పుడు ప్రభు కార్యాలు ఎంత అమోఘంగా ఎంతమంది దేవునికి స్వీకరిస్తారు ఆయన మయమపరుస్తారు కాబట్టి అలాంటి సాక్ష్యాలు ఎక్కడిస్తున్నారు మనుషులు సాక్ష్యం చెప్పమంటే నేను వెనక ఉంటుంది కానీ సమాజంలో ఎక్కడ సాక్ష్యం ఇస్తారు దారిద్ర జంటాడు నీ సమాజంలో నీ నీతిని నేను చెప్పకుండా నోరుస్తూ లేనంటాడు కాబట్టి మనకు చెప్పాలా సమాజంలో చెప్పాలా సంఘం ముందు చెప్పాలా అనేక చోట్ల బూది గంతులు సాక్ష్యంగా మన ఆయన కొరకు మనం జీవించాలని విషయం చెబుతున్నా అయితే చూడని నీటి మధ్య విశ్వాసం మూలంగా జీవించను కానీ వెనక తీసినాడలా అతని ఎందు నా ఆత్మ సంతోషం ఉండదంట చూడని విశ్వాస జీవిస్తే సరిపోదు జీవించను కాయనడు అక్కడ విశ్వాసం మూలంగా జీవించును జీవిస్తున్నాడు కానీ అతడి వెనక తీస్తున్నాడు చాలా బలహీనట్టు మనం విశ్వాసంగా జీవిస్తున్నాం బ్రకినము విశ్వాసంగా జీవిస్తున్నాం మంచిగా ఉంది కానీ దాని అని ఏం చెప్తున్నాడు కదా అతడు వెనక తీసినట్ల అతను ఆత్మకు సంతోషం ఉండదు కాబట్టి విశ్వాసం మూలంగా జీవిస్తే సరిపోదు వెనక తీస్తుంటే దేని విషయంలో వెనక తీస్తున్నావు నువ్వు జీవిస్తే సరిపోదు కదా నువ్వు రుతుడు అంటాడు ప్రకటన జీవించడం మాత్రమే జీవిస్తున్నావు కదా కాబట్టి అతను వెనక దీవిస్తాడు వెనక తీస్తే దేవుడి ఆత్మ సంతోషం అంటే దేవుని ఆత్మ దుఃఖపరిస్థితి సంతోషం లేకుండా దుఃఖమే ఉంటుంది అంటే ఎన్నోసార్లు మనం దేవుని ఆత్మను ఆయన దుఃఖపరిస్తాం ఎందుకు వెనకడీయటం వల్ల అందుకు ధైర్యం కలిగి వెలిగింపబడ్డ ఎలాంటి పోరాటం చేయాలనేది ఆయన చూస్తే నేను యుద్ధాన్ని నేర్పించిన పోరాన్ని నీ వేళ్లకు పోరాటం నేర్పించిన యుద్ధం నేర్పించినా కానీ నువ్వు యుద్ధం చేస్తలేం కాబట్టి మన యుద్ధం చెయ్యాలా దేవుడు మనకి ఇచ్చిన విద్య ఆ కానీ ఎవరికి అది అది వారికి అనుగ్రహించే వాళ్ళు అయితే మీకు అనుగ్రహించే వాళ్ళు కానీ వారు మీరు అన్నప్పుడు వాళ్ళు మనం కూడా ఉన్నాం ఎంతోమంది ఉన్నారు వాళ్ళు మనం కూడా మనకు అనుగ్రహించండి దేవుడు కాబట్టి మనం వెనక తీస్తే అతని ఆత్మకు సంతోషం అయితే పౌరుల అయితే మనము నచిస్తకు వెనక తీసిన వారం కాదు కాబట్టి వెనక తీసేవాడు అంతా నచించబో ఎవరైతే వెనక తీస్తారో ఆయన నామం నిమిత్తం వెనక అడుగులేస్తారో వాళ్ళంతా నశించిపోతారు వాక్యం పౌరులు అదే చెప్తున్న కింద అయితే వెనక తీసిన వారం కామంటాడ మన వెనక తీయ్యం ఎన్ని ఎన్ని నేను అర్థంకులు వచ్చినా ఏది వచ్చినా కానీ నువ్వు మటుకు వెనక తీయలేదు మనం వెనక తీయమని చెప్తున్నా వెనక దాని వెనక తీయ కాబట్టి కానీ ఆత్మను రక్షించుకున్నందుకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము కాబట్టి ప్రతి క్షణం నీ ఆటలను కాపాడుకోవాలా చూడండి నిన్ను నువ్వు కాపాడుకోవాలా ఇతరులను కాపాడుకోవాలా కదా అంటే ఎంత ప్రయాసంతో కూడింది ఆత్మ జీవితం అనేది కాబట్టి విశ్వాసంతో కూడింది విశ్వాస వీళ్ళ గురించి చెప్పింది అక్కడ కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం కాబట్టి మనకు కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలా పాపమే విశ్వాసానికి శత్రువు పాపము మన ప్రతి క్షణం మనం ఎంటాడుతూనే ఉంటుంది ఎంటాడుతూ ఉంటుంది కదా గడపించు నీ విశ్వాసానికి నీ పునాదికి శత్రువు సైతాన్ని అది అది ఎప్పుడు పోరాడుతూనే కదా కాబట్టి ప్రతి క్షణం మనకు పోరాటం ఉంటుంది కదా పొద్దులేసి సాయంత్రాలకు అంత ఉంటుంది కాబట్టి ఏది అవసరం లేదని గమ్ములు ఏ బాధ ఉండదు కదా చూడండి కాబట్టి విశ్వాసం చూడండి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని ఆత్మలు ఉన్నవాళ్ళు ఆ రీతి ఉండలేరు వాళ్ళ హృదయం ఎప్పుడు మందుతూనే ఉంటది కదా కాబట్టి అలాంటి చివరి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి మనము జాగ్రత్తగా ఉండాలి అయితే చూడండి ఈ రోజు మనం ఎందుకు ఈ వాక్యాన్ని మన జ్ఞాపం వాళ్ళు ఏ రీతిగా ప్రభుకులకు సాక్షిని వినగలరు అనేది చూద్దాం ఒక్కసారి చూసిన వాక్యాన్ని వినిపిస్తాను పేదలతో పోస్తుంది అంటాడు బూది గంతులకు దీన్ని సాక్షిగా ఎప్పుడైతే వాళ్ళు పర్శుదాత్మ అభిషేకం పొందుకున్నారో ఎక్కడైనా ధైర్యం వస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకు ఓపీకి వచ్చి సాహనం వచ్చింది పేతులు కోపం కదా దుడుకు అన్నట్టు దుడుకుతనం ఎక్కువ పేతురు కదా కాబట్టి అలాంటి పేతులు సాధువుగా మార్చబడింది అంతకుముందు ఏస్తవ్వు మీద దగ్గరికి వస్తేనే సైనికుడు చెవు నరికేసింది అంత పేతురు కాబట్టి దుడుకుతనం ఎక్కువ తొందర ఎక్కువ అన్నట్టు కాబట్టి అలాంటి పేతులు పరిశుదాత్మ అభిషేకం ఎక్కువైతే వాళ్ళు పొందుకున్నారు అప్పటికి పన్నెండు మంది శిష్యులు నూట మంది అప్పటి నుంచి వాళ్ళ జీవితాల సంపూర్ణంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అంటే దేవుని ఆత్మ కంట్రోల్కి వెళ్ళిపోయినట్టు దేవుని ఆత్మ కంట్రోల్లో ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో నీ లైఫ్ స్టైల్ కూడా మారిపోతూ ఉంటుంది నీ జీవన విధానం నీ మాట తీరు నీ ప్రవర్తన నీ చూపులు సమస్తము నీ బోధ ప్రతి మారిపోతూ ఉంటుంది ఎదుటితో ఎదుటి వారితో నీ సంభాషణ ఎట్లుంటది ప్రతిదీ నీకు అర్థమవుతూ ఉంటుంది కదా సమయగంధంలో చూస్తే ఆరు ఆరోగ్యం పదోచనంలో దేవుని ఆత్మ అతని వచ్చినప్పుడు కొత్త మనసు వస్తుందంట అంటే పరుశురాత్మ వచ్చినప్పుడు నీ మనసు కొత్తగా అయిపోతానంట కొత్తగా అయిపోయిన వాళ్ళు అప్పుడున్న అపోస్తు లేరు వాళ్ళు వాళ్ళకి ఎన్నో బలైతులు ఉన్నాయి ఎప్పుడైతే పశురాత్మ అభిషేకం పొందుకున్నారో అక్కడి నుంచి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది చూడండి అపస్తుల కార్యం నాలుగో అధ్యయంలో ఇప్పుడు మనం ఏం చేయాలా నేను వ్యాఖ్యానం చేస్తాను అపోస్తుల కార్యం అధ్యాయంలో మొదటి వచనంలో దానికి ముందు ఇరవై ఆరు వచనంలో మూడో అధ్యాయం ఇరవై వచనంలో పేతుడు ఒక విషయాన్ని వ్యాఖ్యలు చేసింది దేవుడు తాన శివకును పుట్టించి నీలో ప్రతి వాణిని వాణి వాణి దృష్టత్వం నుండి మరలించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన మొదట మీ అడ్డకు పంపానని చెప్పాను కాబట్టి ఇది యువత చెప్తున్నారు శాస్త్రులు పరిసరాలతో చెప్తున్నట్టు ఈ ఇస్రాయల్ ప్రజలందరూ ఉన్నారు ఆ కుంటివాడు ఆ శృంగారమైన దేవులు స్వసత తర్వాత వాళ్ళు భయంకరంగా వాళ్ళని టార్గెట్ చేసింది అక్కడ స్టార్టింగ్ వాళ్ళ టార్గెట్ నేను అద్భుతం జరిగింది అక్కడ దేవుడు విశేషమైన కార్యం చేసింది అపో పేతు వ్యూహం ద్వారా అక్కడి నుంచే వాళ్ళని టార్గెట్ చేసింది కాబట్టి అద్భుతాలు జరిగితే మనుషులను నిన్న చెప్తున్నా అంత భయంకరంగా మనం టార్గెట్ చేస్తాం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనంటే మనం భయపడదు కదా కాబట్టి చూడండి వారు ప్రజలతో మాట్లాడు అంటే ఎందుకు ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఎన్నో ఆశీర్వాలు అనుకుంటా ఉంటారు కదా కాబట్టి ఆశీర్వాదం అంటే నాకు దేవుడు బిల్డింగ్ ఇచ్చింది కార్లు ఇచ్చింది అన్ని ఇచ్చినా చెప్పి అనుకుంటారు అది కూడా ఆశీర్వాదమే కాదని చెప్పం మనం కాబట్టి ఈ లోకంలో దేవుడు ఆశీర్వాదాలు ఉంటుంది ఆ లోకంలో ఉంటుంది ఎప్పుడూ మన దానికి వ్యతిరేకం కాదు కానీ ఈ లోకపరమైన ఆశీర్వాదం కోసమే ప్రయాసపడతారు దేవుడు నాకు అన్ని ఇస్తులు అవును ఇస్తారు అన్ని సమస్తం ఇస్తారు ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినా కాబట్టి లేక ఎవరో ప్రార్థన చేసినాడు కాబట్టి కానీ అసలైన ఆశీర్వదం ఎంత తెలుసా దుష్టత్వం నుంచి మనుషులు విడుదల అది ఆశీర్దం అంటే అది ఇవ్వటానికి ఈశ్వర్ లోకానికి వస్తే అది పక్కన పెట్టేసి ఈ లోకపరమైన వాటిని పొందుకుంటూ మనుషులు పొందుకోవాల మంచిదే కానీ అసలైన పొందుకుపోతే ఈ లోకంలో బొందుకోలు కూడా ఏం బాబు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఏముంది నీ ఆత్మరక్షణ పొందకపోతే నువ్వు ఎంత దేవుడు నేను ఎన్నోసార్లు దేవుడిని నేను ఎన్నోసార్లు దేవుడు నిన్ను మరణం నుంచి నేను కాపాడిండు ఎన్నోసార్లు దేవుడు నిన్ను శాపం నుంచి పాపం నుంచి నేను కాపాడి కానీ ఏ రోజైనా ఆయన కృతజ్ఞతగా ఉన్నామంటే అది కూడా ఉండదు చూడండి వాళ్ళంతా విస్తరాలు వాళ్ళు వేలాది నదులంతా విస్తార తైలం మీకు ఇచ్చినా కూడా అయినా చేసిన ఉపకారాలకు మేము ఏం చెల్లించాలి అని చెప్పి అన్నారు వేలాది నదుల తైలము అన్ని ఇస్తారు మనుషులు కానీ మాట మాటలు వింటలేదు మాట ముఖ్యం కదా ఉత్త మనుషుడా ఏది ఉత్తమం ఉంది అది నీకు తెలియజేయబడింది కదా అది పక్కన పెట్టి వేలాది తైలం ఏలాది విస్తార తైలం నాకెందుకు నేను బలిని ఎప్పుడు గోరలే కనిక్రమనే గోరంట ఈ లోకంలో క్రైస్తవులంతా కూడా అవే ఇస్త ఎంత దర్శనభాగం ఇస్తే ఉంది ఎంత అనుగులిస్తే ఉంది నీరు ఉదయము ప్రభువు సమర్పించకపోతే నువ్వు ప్రభు కొరకు జీవించకపోతే ఏం లాభం ఈ లోకంలో నుండి కూడా చూడండి కాబట్టి అసలైన ఆశీర్వాదము ఆత్మీయమైంది అది శరీరమైంది కాదు ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం ప్రయాసపడుతుంది కానీ ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు అది కూడా అవసరం ఉంది కాబట్టి అది కూడా దేవుడు ఇస్తాడు కానీ దాని మీద ఎప్పుడు కూడా మనం పెట్టుకోం ఎందుకంటే ఈ లోకంలో నువ్వు బ్రతకాలి కాబట్టి దేవుడు నీకు అది ఒక పని కొరికి మనం ఈ లోకంలోకి వచ్చినాం కాబట్టి నీకు ఉద్యోగం ఇల్లు కారు అన్ని దేవుడు కాబట్టి అది అంతవరకు అది కానీ అది నీకు అవసరం కాబట్టి దేవుడు ఇస్తాడు ఎందుకంటే అసలైన పని కోసం వచ్చినప్పుడు నీకు అది కూడా అవసరం కానీ మనుషులు అదే శాశ్వతం అనుకొని దాని మీద అసలైన దాన్ని విడిచిపెట్టిండు చూడండి అందుకని తిరిగి వచ్చినప్పుడు మనుషుల విశ్వాసం ఉంటుందంటే కష్టమే కాబట్టి అసలైన ఆశీర్వాదము మిమ్మల్ని ఆశ్రవించడం కానీ ఇచ్చిండు దుష్టత్వ నుంచి పాపం నుంచి వేయడానికి కానీ ఇస్తే సిలువ వేసి చంపిన రాయండి ఎంత భయంకరంగా దూషించింది రాయండి కాబట్టి మే నేను చూసినాం కళ్ళతోని ఆయన గురించి మేము సాక్ష్యం ఇస్తామని చెప్పి మొత్తాన్ని ప్రజలకు యూదులకు ఇసరాల్ ప్రజలు మొత్తానికి వాక్యం చెప్తున్నారు చూడండి వారు నాలుగో దయం వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలపు అధిపతులు సర్దికాయలను ఈ మూడు గుంపులు యాజకులు దేవాలయ అధిపతులు సర్దుకాయలు వాళ్ళు ప్రజలతో ప్రజలకు బోధించు ప్రజలకు బోధిస్తున్నారు అక్కడ చూడండి వాళ్ళు బోధిస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా బోధించలే యాజకులు ఉన్నాయి కూడా కానీ బోధించలే కానీ వీళ్ళు బోధిస్తున్నారు బోధిస్తయును బట్టి మృతుల నుండి పునరుద్వాన కలువులను ప్రకటిస్తున్నారు ఇది చూసి కలవరపడ్డ అంటే ఏసు ప్రభు పునరుద్వానం ఉంది అనేది చెప్తుంటే వాళ్ళు కొత్తగా అనిపించింది బోధ ఈ రోజు కూడా పాఠశాల చెప్తాను బోధ చూడండి మృతుల పునరుద్వానం ఏ స్లో వాళ్ళనే కలుతుందని చెప్పి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తారు కలవర పడిపోయినట్ట కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కరంగా పట్టుకొని పోయి సరసాల కానీ వాక్యం విని వారిలో అనేకులు నమ్మిండ్రు అప్పుడు ఐదు మంది వాక్య విన్నది అక్కడ మంది కాబట్టి ఇది ఇది తరచుగా జరుగుతూనే ఉంటది చూడండి ఎప్పుడైతే మనం వాక్యం ప్రకటిస్తూ ఉంటామో అక్కడ ఎలాంటి వ్యతిరేకత ఉండదు ఎందుకు అక్కడ దేవుడు అద్భుతాలు చేసినప్పుడు అటున్న ప్రజలంతా అరే నిజమే కదా అరే దేవుడు గొప్ప దేవుడుగా నమ్ముతారు కొంతమంది నమ్ముతారు ఆ కొంతమంది విశ్వాసం ద్వారా మిగతా ఏం చేయలేరు అక్కడ ఏం చేయలేకపోయినాడు వాళ్ళు కానీ బెదిరించరు ఈ నాం బట్టి మీరు ఈ నాంబట్టి మీరు మాట్లాడకూడదు అని ఏసి బెదిరించరు కానీ పేరు అంటాడు మేము కన్నవాటిని విన్నవాటిని చూడకుండా ఉండలేము ఈ మాట వినాలా దేవుని మాట వినాలా ఈరోజు మనుషుల మాట వింటున్నాం మనం దేవుని మాట పక్కన పెట్టి అందుకంటాడు పౌలు మీ విశ్వాసము మనుషుల జ్ఞానం విశ్వాసం ఆధారం చేసుకోవద్దు అంటే దాని అంద అర్థమైంది ఎవరైనా మాటలు చెప్తే ఈ రోజు ఒక సలహా యొక్క సేవకుడు సలహా ఇస్తూ వినొద్దన్నా అది మనుషులు జ్ఞానమా అది దైవికమైన కాదన్న గ్రహింపు నీకు ఆ గ్రహింపులు ఏం కావాలంటే మనం అడుగుతూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం తప్పులేదు కదా కానీ ఎందుకు జ్ఞానాన్ని ఆదరణ చేసుకోద్దన్నాడు అంటే ఏమో ఆ సలహాలు ఎట్లనే ఏరితి ఉండదు అది కూడా పరిశీలించాలి కదా కాబట్టి పరిశీలించలేదు ఈరోజు కాబట్టి వాళ్ళ కావలు వాళ్ళు పడేస్తే ఏం చేసింది ఈ నామం బట్టి మీరు అని వాళ్ళు బెదిరించారు అక్కడ కానీ వాళ్ళు ధైర్యంగా దేవుని స్వార్త ప్రకటించినారు వాళ్ళు చూడండి పేతులు సరసాలు స్పడేసిండ్రు కానీ ఏం ఎవరైనా కొట్టిందా తిట్టిండ ఏమనలేదు చూడండి ఇవన్నీ ఎందుకు మనం ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు చూడండి నీ వెలిగింపబడ్డవాళ్ళు చూడ వెలిగింపబడ్డ వారి జీవితం ఎట్లా ఉండాలనే విషయము ప్రభు మనం చెప్తున్నాం ఇవన్నీ విధానాలు ప్రభు మనకు నేర్పిస్తాను నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలా ఈ చివరి కాలానికి మనం వచ్చేసినాం నీ కాలం మొదటన్న విశ్వాసం ఈ రోజు కాబట్టి మన విశ్వాసం కూడా అది వృద్ధి చెందాలి కదా వయసులో మనం ఎదిగ కొంది మనం జ్ఞానం ఎదగాల అన్ని ఎదగతా ఉండాలి కాబట్టి ఎక్కడ వేస్తే అక్కడ ఉంటే కష్టమే కదా కాబట్టి రియలైజ్ కావాలా మేల్కోవాలి ఒక దశలో మేల్కుంటాం నిద్రించుతున్నా నువ్వు మేల్కో క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడు మనం మేల్కుంటే ఆయనని మీద ప్రకాశిస్తున్నాడు ఆయన వెలుగుని మీకు వస్తుంది ఆయన తిరిగి నువ్వు రేచేలా తేజరెల ఆయన మహిమను ఆయన వెలుగును చాటాల చూడండి ఇంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి వాళ్ళు ఎట్లా ధైర్యంగా వస్తు వాట కాబట్టి ఇంకొక వాక్య నేను చూసి నేను ముదించేస్తాను అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయంలో పౌలు విషయం ఇక్కడ మనకు వ్యాప్తం చేస్తున్నాను చూసి చూడండి పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ఈకోనియాలో జరిగినది వారు కూడి యూదుల సమాజం ప్రవేశించి తేటగా బుర్తించినందున అనేకులు అనేకులను చూడండి ఇది మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలా వారు సమాజ మందిరంలో కూడి దానిలో ప్రవేశించి తేటగా బోధించారంట తేటగా అంటే ఏంటి చాలా క్లియర్గా చెప్పిన అన్నట్టు దేవుని వాక్యాన్ని చాలా క్లియర్గా చెప్పింది అన్నట్టు మనుషులకు అర్థమయ్యే రీతిగా చెప్పింది కాబట్టి తేటగా చెప్పారు కాబట్టి యాజకులు ఎప్పుడు కూడా తేటగా చెప్పలే ఆ గ్రంథాన్ని వాళ్ళు చదివించేవాళ్ళే కాదు వాళ్ళే చదివి చెప్పేటవాళ్ళు ఈ రోజు కూడా కొన్ని పా కొన్ని దిక్కులు అట్లనే ఉంది ఎవరు పాస్ట్గా చదవాలా వాళ్ళు వినిపోవాలంటే అది ఏమైనా రాయబడింది కూడా తెలియదు ఒకవేళ ఎవరు అడిగిందనుకో మొన్న నువ్వు పాస్టర్ అడిగినంత గొప్పోడు అని చెప్పి ఆ రీతి అంటారు కానీ వాడు వాడి మైండ్లో అట్లేనే ఉంటుంది కొన్నిసార్లు ఎదురైన కేసులు కానీ వాళ్ళు వాళ్ళ అనుమానాలు మనం ఏం చేయలే మనకు ఆ టైంకి మా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏ అనుమానం ఉందో అది మనం డౌట్ క్లియర్ చేస్తూ ఉంటామన్నట్టు చూడండి తేటగా బోధించి తర్వాత అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించి ఇక్కడ యూదులు గ్రీసు దేశస్తులు అయితే అవిధేయులైన యూదులు అన్న జలను పురి వారి మనుషుల వారి మనుషులలో సహోదరుల మీద పగబట్టిరి చూడండి ఇది ఇది కూళ్ళు కొంతమంది వాళ్ళు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు కుట్రలు చేస్తారన్నట్టు ఈ ఆ టైంకు మనం వచ్చేసినాం నువ్వు వాకింగ్ని ప్రకటిస్తాను నేను మీరు కుట్రలు చేస్తూ ఉంటారు నువ్వు మీరు నీ సేవలో విశేషమైన కార్యాలు జరుగుతున్నాయి అందరూ నీ దగ్గరకు వస్తాను వాక్యం చెప్తుంటే నీ సేవలో వీళ్ళంతా జమ అయ్యి పక్కన కుట్రలు చేస్తూ ఉంటానంట కాబట్టి వాళ్ళు పురుగు కలిపి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడు అక్కడ బహుకాలము గడిపి ఎట్లా గడిపి చెప్పండి ఎన్ని కుట్రలు చేసినా కానీ వాళ్ళు ఏం చేసినట్ట ప్రభుని ఆనుకొని ఇది ముఖ్యమైన నటు ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నాను వాడిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడం వాక్య వేష గ్రంథంలో కాబట్టి మన మనసు మనం ఇప్పుడు ఆయన ఆనుకున్నప్పుడే ఆనుకొని ధైర్యంగా మాట్లాడిండంట అంటే అలాంటి కుట్రలు అలాంటి పరిస్థితులు అంత గలిపిలు ధైర్యంగా మనం ఉండగలమా అనేది పాయింట్ ఇక్కడ వెలిగింపబడ్డ వాళ్ళ జీవితము ఎట్లా ఉంది వాళ్ళు వెలిగింపబడ్డ వాళ్ళు ఎట్లా ఉన్నాడు పౌల జ్ఞాపకం చేస్తున్నారు విశ్వాస వీరులు అక్కడ నుండి బహుకాలం గడిపంటే చాలా కాలం చాలా రోజులు ఉన్నారు అక్కడ చూడండి ఆ ఒక దశలో ఏదైనా ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అనుకో మా ఏం చేస్తుంది ఎందుకు వచ్చిన బాధ మొన్న ఒక పాప సాక్ష్యం అని ఒక ఫాస్టర్ చెప్పిండ్రు ఏమని అక్కడ ఒక పెద్ద గూండా ఉంటాడంట అక్కడ ఆయన చెప్తా ఎన్నోసార్లు ఆయన వచ్చిందంట ఇక్కడి నుంచి బాకపోతే నేను నేను లేపేస్తాను ఏదోదో బెదిరిచ్చినట్టయిన ఎన్నోసార్లు నువ్వు కానీ వాళ్ళ అమ్మకే అను బా తీసుకుని పాస్టర్ ఎన్నోసార్లు చంపాల విషయం అంట వెళ్ళి వెలగడాల కానీ అయిందా ఎన్నో సంవత్సరాల నుంచి పోయి సేవ చేస్తా ఉన్నాడు ఎవడు నీ మీదకి రాడు ఎందుకంటే అక్కడ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవడు కూడా నోర్మిల్స్ ఉండాల్సిందే ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి చూడండి వాళ్ళ ఇంట్లో వాళ్ళే రక్షణ పోయితే ఇంకేమైనా ఆటంకం ఉంటుందా చూడండి వాళ్ళు చూస్తూ ఉంటారా అయితే ఒక విషయం జరిగిందండి మీకు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే మేము అన్న మేమందరం కలిపి ఆ ట్రైబల్ బెడ్స్కి వెళ్ళినప్పుడు అనే గ్రామానికి వెళ్ళినాం పాలట్ అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఒనిస్మస్గా సాక్ష్యం చెప్పింది ఆయన తర్వాత అంత అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు వాళ్ళన్నట్టు అయితే వాళ్ళంతా వినం చే ఒక్కసారిగా మొత్తం జమ అయిపోయి మొత్తం గలిబిలు తీసి పడేసింది కానీ మేము ఏం చేసినాం తెసం ఎప్పుడు సువార్త అయిపోయిన తర్వాత మందులు పంచుకోవాలి కానీ ఆ రోజు దేవుడు తలంపై ముందే మందులు పంచేసినాం ఆల్రెడీ గొడవకు ముందే మందులు గొడవలు జరగ ఎప్పుడు అప్పుడు జరగదు కానీ మందులు పంపేసిన అక్కడ ఉన్న లేడీ చాలా మంది వాళ్ళందరూ సాక్ష్యం చాలా కన్ఫ్యూజ్ అయినారు తర్వాత మందులు తీసుకున్నారు ముందుడి తర్వాత ఇద్దరు వచ్చేసి గొడవ స్టార్ట్ చేసి కొట్టనీకి వస్తారు మా మీరు కొట్టనీకి వస్తారు కానీ రాలే కొట్టలేకపోతున్నారు అన్నట్టు కానీ అక్కడ ఉన్న ఆడవాళ్ళు అంతా వాళ్ళు సపోర్ట్ చేసింది ఏం చెప్పారు వాళ్ళు మంచి మంచి మాటలు చెప్పింది కదా వాళ్ళు మంచిదే చేశారు కదా మీరెందు మీరెందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు చేయరు చేసేవాళ్ళు చేయనిరు అని మాట్లాడినారు చాలా అక్కడ కొంతమంది అని కార్యం జరిగిందా లేదా ఇక్కడ పేరుతుల విషయాలు కూడా వాక్యం నెరవేరిందా లేదా అలాంటి కార్యాలు జరుగుతుంది మన మన సేవలో సేవలో అప్పుడు మనుషులు నోరు మూసుకున్నారంట అక్కడ జరిగింది అదే ఆ కుంటి వాళ్ళు స్వస్థ పొందిన స్వచ్ఛత జరిగిన తర్వాత ఇదంతా ఇష్యూ జరిగింది అక్కడ కాబట్టి స్వస్థతలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి కానీ ఇలాంటి ఇలాంటి విధానాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి ఆ టైంలో నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు ఎట్ట ప్రభుకులకు నిలబడగలవా ధైర్యంగా నీకు ఓర్పు సహనం అవసరం ఓపికతోని మనుషులకు నీకు జవాబు ఇవ్వగలవా సహనంతో ఇది కదా ఆత్మీయ జీవితంలో పూర్వదినాల జ్ఞాపకం చేసుకోమని అంటే ఎందుకు చెప్పిన మాట మనకు ఎగ్జాంపుల్ అవన్నీ వారికి దృష్టాంతాలను సంభవించిని ఇకంత ముందు మనకు బుద్ధి కలట ఇవన్నీ రాయబడతాయి బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు దాన్ని తప్పించుకుంటారు బుద్ధి లేని వాళ్ళు దాన్ని చిక్కబడతా ఉంటారన్నట్టు కాబట్టి పౌల విషయాలు కూడా అంతే కాబట్టి బహుకాలం రాళ్ళు మొత్తం పడేసిన అన్ని జన్లు కూడా వాళ్ళు చూడండి క్రైస్తవులు కాకుండా పక్కన కూడా జడగొట్టి వాళ్ళు కూడా ఏమైనా ఊసి కలిపి అంటే చూసుకోండి వాళ్ళ హృదయం ఎట్లా ఉంటుంది ఈ రోజు అట్టనే ఉంటుంది కదా కూడా అటనే ఉంటారు చూడండి కాబట్టి ఆ టైం ఇది కొత్తగా ఏదో జరిగేది కాదు పాతను ఫస్ట్ మొదటి శతాబ్దంలోనే జరుగుతాయి తిరిగి తిరిగి మన కాలంలో కూడా ఉంటాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారు అక్కడ చంపత చంపాలని చూసింది చూడండి నాలుగవ వచ్చిన మరియు అన్ని తమ అధికారులతో కలిపి వారి మీద పడి వారిని అవమానపరిచే రాళ్ళు చంపవలనే దిరి వారి సంగతి తెలుసుకొని లోకాయోనియోగి పట్టణంలో లోలకు జర్బే కును చుట్టుపట్లున్న ప్రదేశం మనకు పారితే అక్కడ సువార్త ప్రకటిస్తుండది చూడండి కాబట్టి అక్కడ ఒక విషయం జరిగింది అక్కడ లోస్తలో బలహీన పాదములు గల ఒకడుండేను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుంటై ఉండువాడు కూర్చుండువాడు అతడు పౌలు మాటల మాటలవట వినేను పౌలు చెప్పే వాక్యాన్ని వినడు అక్కడ వినట్టు అక్కడ విని పౌలు అతడిపై పేరు చూసి అక్కడ కామ పెట్టుంది పౌలు చెప్పే మాటలు అదే ఒకసారి మనం గమనిస్తూ ఉండాల మనం వాక్యం చెప్పేటప్పుడు మన సరౌండర్స్ అటు ఇటు తిప్పుతూ ఉండాలి అట్లా అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఎవరు వాక్యం పెట్టారు ఎట్లు అది మనకు చాలా ఇంపార్టెంట్ అది తిప్పుతూ ఉండాల కానీ పౌరు చూసి విశ్వాసం ఉండాలని గ్రహించే ఎట్లా వచ్చిన విశ్వాసం చెప్పండి పౌలు ఏదో వాక్యం చెప్పి అక్కడ వేసుకో గురించి కాబట్టి ఇలాంటి గుంపులు ఉంటాయి మనం ఎక్కడ సరే ఈ ప్రాంతాలు తరివేస్తే ఇంకో ప్రాంతానికి వెళ్తాం మనం అక్కడ కొంతమంది వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది వింటారు అక్కడ గ్రహించి విశ్వాసం అది ఎట్లా బయలుపరచబడింది అనుక వివేచన ఉండాలా వివేచ ఉంది కాబట్టి గ్రహించి నీ పాద పని మోపిసరికి నేను మన బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను అప్పుడు వేసి నడిచింది అక్కడ అద్భుతం జరిగిందా అక్కడ వాళ్ళు పోయిన ప్రాంతంలో అద్భుతం జరిగింది అక్కడ ఇంకేవరన్నా అడ్డం చెప్తారా ఎవరు చెప్పలేరు అందరూ మూసుకోవాల్సింది ఎందుకంటే ఇది ప్రవ్వల కలిగిన కార్యాలని ఈయన దేవుడు కాదా ఈయన సర్వశక్తివంతమైన దేవుడు కదా ఈ ఏసుక్రభు నిజమైన దేవుడు కాదని మనుషులు సాక్షిస్తారు అక్కడ ప్రతి ఒక్క మోకాలు వంగాల్సిందే అక్కడ ఆయనను మయమపరచాల్సిందే ఈ అనుడు మయమరచలేదా దేవుడిని ఆ గుడ్డివాడు మయం పరచలేదు కుంటివాడు మయం పరచలేదా దేవుడిని చూడండి తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళు దేవతలు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా ఇడ్లును బరలను అవన్నీ ఫలిస్తా ఉంటే అప్పుడు వాళ్ళంతా అయ్యలారా మీరు ఎందుకంటే చేస్తున్నారు పదిహేను వచ్చినాం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీలాంటి స్వభావం గల మనుషులమే ననులమే మీరు ఈ వ్యథమైన వాటిని విడిచిపెట్టి ఇక్కడ సువార్త చెప్తున్నారు చూడండి ఇక్కడ ఇది ఒక అవకాశం కదా ఇక్కడ సువార్త చెప్తున్న అక్కడ స్వస్థత జరిగిన అద్భుతాలు జరిగిన దేవుడు అక్కడ ఈ అన్నిలకి దేవునికి పరిచయం చేస్తుంది ఏ పరిచయం చేస్తుంది బహుళు అయ్యారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేము అంటే వాళ్ళు ఎంత బలహీన చూడండి ఎవరైనా ఏదైనా గొప్ప పని చేస్తే వాళ్ళ దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు ఈ రోజు మనుషులు కూడా పూజిస్తున్నారు లేదా దేవుళ్ళని అది ఇది బాబా అది ఏదైతే పూజిస్తూ ఉంటారు కదా వాటి అన్నిటికీ మనము అవి ఈ లోకపరమైంది కదా కాబట్టి అది నిజాలు కావు అబద్ధాలు ఇవన్నీ చూడండి అబద్ధాన్ని అంత స్ట్రాంగ్ గా నమ్మి వాళ్ళు అంత చేస్తూ ఉంటే నిజమైన శక్తి వాళ్ళకి బయలుపరచబడితే ఇంకా చూసుకోండి వాళ్ళ వాళ్ళ విధానాలు ఎట్లాంటియో దేవుని ఎంతగా మయం పరుస్తారు అది మనం మనుషుల్లో చూపించాలా ఆయన నామాన్ని ప్రకటించాలా ఆ రీతిగా మనం అందుకు నీకు ధైర్యం ఉండాలా అందుకు దేవుడు నేను వెలిగించి లోకంలో చూడండి మేము కూడా మీలాంటి స్వభావం నరులమే ఈ విధమైన వాటిని విడిచిపెట్టి ఆకాశముని భూమిని సముద్రంలో వాటిన సమస్తమునుంచిన జీవము గల దేవు వైపు మీకు సువార్త ప్రకటిస్తున్నాం చూడండి అని సువార్త స్టార్ట్ చేసింది ఆయన అందరు రక్షణ పొందింది పగు నేరుస్తున్నారు అక్కడ కాబట్టి దేవును ఆయన కార్యలో అమోఘమైన కాబట్టి మనం కూడా ఆ రీతిగా వెలిగింపబడ్డ ప్రతి ఒక్కరూ ఆ రీతి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలా ఈ చివరి కాలంలో గలిబీలో ఉన్న అందరగోళం ఎన్ని పరిస్థితులు ఉంటాయి అన్న జిల్లాలు అయినా సరే ఆయన కార్యాల ముందు ఎవరైనా చెప్పలేరు ఇక్కడ ఆ నిలువడ నోరు మూస్తున్నారు కదా అక్కడ ఆ కాలంలో మనం చూస్తే మరి ఈయన నిజంగా దేవుడే కదా మరి ఈ కార్యలు ఇది మనుషుల వల్ల కలిగిన కావు అని చెప్పి దేవుడిని స్థుతించిన వాళ్ళు వాళ్ళ కొంతమంది ప్రభు నమ్ముకుంటే మిగతా వాళ్ళు కూడా రక్షణ వచ్చింది అంటే ఆ జరిగిన కార్యం ఎవరు కూడా ఆటంక పరచడే ఇంకక్కడ ఆయన నామం గనపరచబడతా ఉంది అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినారు వాళ్ళు అట్లా భూతలకు సాం ఈ కొన నుంచి ఆ వరకు ఎన్ని దేశాలు తిరిగి వాళ్ళు మనమైతే కొన్ని దేశ కొన్ని రెక్కులు కొన్ని ఊళ్ళో తిరుగుతున్నాం మనం అంటే ఒక దశ వరకు దేవుడు అతిథి దిగుతున్నాడు వాళ్ళు కూడా కొంతకాల ఎరుషులనే ఉన్నారు చుట్టుపక్కలనే తిరిగిన్నారు తర్వాత దేవుడు చూసిండు వీళ్ళంతా అభిషేకం పొందుకున్న వాళ్ళు అంతా ఒక దగ్గరే కాళీస్ కట్టుకున్నారు గుంపులాగా ఉన్నారు ఇక్కడెక్కడే తిరుగుతూ ఉన్నారు కానీ వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి దేవుడు ఇరుషయంలో కరువు పెట్టేసిడు దేవుడే పెట్టింది కరువు శిష్యులు మొత్తం చెదిరికున్నారు అప్పుడు సువార్త విస్తరించింది అక్కడ అప్పుడు దాకా విస్తరించలే అభిషేకం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు నలుగురు ఉంటే ఏం లాభం ఏం అర్థం లేదు కదా ఇంకా బలహీతలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు అక్కడ అక్కడ అక్కడ అక్కడక్కడే జరిగింది అక్కడ కానీ దేవుడు చూసిండు వీళ్ళు ఎక్కడెక్కడే ఉన్నారు నేను చెప్పింది ఏంటి వీళ్ళు చేసేది ఏంది కాబట్టి దేవుడు కరువు పెట్టిండు చెదరగొట్టేసింది ఆయనని అప్పుడు పోయి మొత్తం సువార్త ఒక్క ఖండానికి వెళ్ళిపోయి తోమ సేవకుడు అపోస్తే ఉండడు మన దేశానికి వచ్చి సువార్త చెప్పిండు అట్లా కూడా మనం కూడా చెదిరిపో అంటే ఒక దశలో మనం కూడా ఒక దశ నుంచి ప్రాంతానికి మనం వెళ్తూనే ఉన్నారు కొన్ని ప్రాంతాలని నడిపించండి ఇంకా ముందు ముందు నడిపిస్తుంటారు కాబట్టి ఇక్కడ మంచి ఈ వాక్యంలో మనం నేర్చుకున్న ఆత్మీయ సత్యం ఏంటంటే నువ్వు ధైర్యం కలిగి నువ్వు వెనక తీస్తే ను నశించుకునే వాడివే నువ్వు ఎవరన్నా కావచ్చు కాబట్టి మనం నశించకు వెనక తీసిన వారం కాము విశ్వాసం గలవారై ఆత్మ రక్షించగల వారమే నీ ఆత్మ రక్షించుకునే సరిపోతుందా నీ ఆత్మ రక్షింపబడాలంటే ఎంతోమంది ప్రార్థన చేశాం ఉపాస్త ప్రార్థన చేసింది ఈ రోజు మన రక్షణ పొందిన వంటి మీరు ఆయన కృప కృపనే కానీ ఆయన కృప ఎట్లు వచ్చింది మనకి ఎవరో ప్రార్థన చేస్తే వచ్చింది కాబట్టి ఎవరో సువార్త చెప్తూ వచ్చింది ఒకరి నుంచి ఒకరి మనం అట్లనే నీ ఆత్మ రక్షించుకోవాలా నశించిపోతున్న ఆత్మలను రక్షించడం నడిపించాలా అంటే నువ్వు వెలిగింపబడ్డ వాళ్ళు నీకు గొప్ప పోరాటం ఉంది అది నువ్వు ముందు దేవుడు పెట్టిండు నీకు అన్ని ఇచ్చిండు అన్ని సామాగ్రి దేవుడి ఇచ్చిండు యుద్ధము అన్ని ఇచ్చిండు కానీ మనం ఏం చేయాలా అది తీసుకొని యుద్ధానికి బయలుదేరాలా అందరినీ శత్రు సమూహం మీద చేసి మనుషులు చర్యల నుంచి బయటకు తీసుకుని కాబట్టి ఈ ప్రయాసాలు మనం పోతున్నప్పుడు ధైర్యం కలిగి ఉండాలా ప్రేమలో భయం ఉండదు నువ్వు నిజంగా నేను ప్రేమిస్తూ నువ్వు భయపడవు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది వాక్యం భయము దండంతో గూడిందంట నువ్వు భయపడతా ఉంటే ఎప్పుడు నేను దండిస్తేనే ఉంటది నీ మీద ఆ భయం నుంచి నువ్వు విడదలు పొందాలా నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే నువ్వు భయపడవు భయాన్ని వెళ్ళగొడతా భయం నుంచి జీవిత మరణం నుంచి దాసం నుంచి సైతాను బంధకాల నుంచి చాప నుంచి పాపం నుంచి ఒక్కసారి ఆయన సెలవు మీద నీ కొరకు నా కొరకు త్యాగం చేసి శాశ్వత జీవిత కాలం నుంచి నీ విడదలికించు బానిసవు కావు నువ్వు దాసుడివే స్వతంత్రుడివే చేస్తే ఇంకా నువ్వు బాణిస్తలో నువ్వీని ఇంకా నువ్వు ఆ పాత విధానాలు జ్ఞాపనం చేసుకోవడం దాని నుంచి నువ్వు బయటకు ఆయన సెలవు మనం చూడాలి ఆయన సెలవును చూస్తే బట్ అన్నింటినీ నువ్వు ఆయన భరించేట్టు మనం చూస్తాం ఆయన పొందిన గాయాల స్వస్థత మనం పాపం నుంచి విముక్తి అన్ని విడవలు కల్పించినప్పుడు ఇంకా మనం హరితనే మనం భయపడతా ఉంటాం ధైర్యంగా మనం ముందుకెళ్ళాలా మరియు విశేషంగా నువ్వు విశ్వాసంలో నువ్వు బలపట్టం పునాది ఇది చాలా ముఖ్యమైనది కేవలం దేవుని వాక్యం వల్ల విశ్వాసం వాక్యం వింటేనే వాక్యం ఉంటేనే విశ్వాసం అదే నీకు పునాది ఆ విశ్వాసమే నిన్ను ఒకనొక దినం ఆయన సందులో నిలబెడతాయి నమ్మకంగా జీవిస్తే చివరి వరకు అంతవరకు సహించి వాడే రక్షింపబడ్డు ఈ మధ్యలో పోతే పోయినట్టే కాబట్టి అంతవరకు ఆయన తిరిగి వచ్చేంత వరకు ఒకవేళ మనం చనిపోతే పర్లేదు ఒకవేళ ఆయన తిరిగి వచ్చేంత వరకు ఉంటే నమ్మకంగా జీవించాలా ఆయన కొరకు జీవించాలి అనేకలు ప్రవచనం నడిపించాలి అలానే కృప ప్రభువులకు అందరికీ అనుగ్రించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకు ఎంతో వందలు ఇస్తాయి అది కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు మళ్ళీ ఎంతైనా బలపరిచినాం నీకు ఎంతో వందాలు ప్రభావ అవునైనా పూర్వదినాన్ని మీ జ్ఞాపకం చేసుకోవాలి ప్రభావ తండ్రి ఒకవేళ మా జీవితాలు అలాంటి ఫలింగతలు ఉంటే ప్రభావ క్షమించండి ప్రవ్వ ధైర్యంగా ఉండాలని నేను చెప్తున్నామే కానీ ప్రభావ ఒక దశలో ప్రవ్వ ధైర్యంగా ఉండలేకపోతున్నాం కానీ మీరు ధైర్యవంతులు ప్రవ్వ నైనా ప్రతిదీ మీరు జయించిన గొప్పదేడు విద్వసూరుడు ప్రవ్వ కాబట్టి మేము ఎట్లా ఉండాలా ఏ రీతిగా ధైర్యంగా జీవించాలనే విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నైనా దేని విషయాలు మేము చింతించకుండా భయపడకుండా విశ్వాసమైన కట్టడానికి కొనసాగించారని మీ వైపు మా పరుగు పందలు మీ ఓపికతో పరిగెత్తాలా గొప్ప సాక్షి సమూహం మేఘం మమ్మల్ని ఆవరించింది ప్రవ్వ పాత నిబంధన కాలం ప్రవక్తుల వారి సాక్ష్యం మా ముందు వాళ్ళు మా చుట్టూ ఉన్నారు ప్రభ కాబట్టి మేము చలించము భయపడము ప్రవ్వ ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంటే చిన్న చూరులను చుట్టున పెట్టి పాపంలో మేము పడతామా ప్రభు తల్లి వాటిని మేము చేయించాలా ప్రభావ ఆ పోరాటం యుద్ధంలో మేము ముందుకు పోయి విజయ సూర్యులుగా ప్రభావం ఉండాలా తండ్రి మీరు యుద్ధం చేసే గొప్ప దేవుడు ప్రభావితం ఆ విషయం మీరు జ్ఞాపకం చేసింది దినాను ప్రభావ ప్రభావ మీరు యుద్ధం చేసే గొప్ప దేవుడు యుద్ధ సూరుడు ప్రభావ మీరు కాబట్టి మీ అందు మేము ఇద్దరు షూర్లుగా మీ తయారు చేస్తున్నారు ఆ రీతి మేము పోలాగిన బలపచ్చండి మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి అపోస్తలు అన్నారు ప్రవ్వ మా విశ్వాసం వృద్ధి చేయమంటే మీరు వృద్ధి చేసినా పోస్తే విశ్వాసం కాబట్టి ఇప్పుడు మాకున్న విశ్వాసం సరిపోదు ప్రవ్వ మా విశ్వాసం వరంలాగా మారాలా సంపూర్ణ స్థితికి అది ఎదగాల ప్రవ్వ అలాంటి బలమైన సేవ మీరు మీ కొరం చేయాలా అలాంటి సేవలను అందరూ నడిపించమని ప్రదర్శిస్తున్న ఆశ్రయించి తండ్రి మీరు ఆ కొరందరూ సిద్ధపరచుకోమని శ్రీకృష్ణ ప్రశ్న తండ్రి నా దివ్వ మన తన ఎంతో విజ్ఞాన ప్రార్థన వాళ్ళ కోసం తాకండి పతి కూడా స్వస్సపరిచి హీల్ చేసి నా దివ ఆ విజ్ఞాన ప్రార్థన చెప్పిన సుప్రభ మన తన వాళ్ళ కుటుంబంలో నెమ్మది శాంతి కలిగించి వాళ్ళ పాపం క్షమించి రక్షణ సిద్ధ చేయండి నా దివ నీ రాకడ బావమిపింది నా దివాత నీ పోలికా మార్చండి అలానే నా దివ మన ఇంకా చీకరి కిలో తొలగించి నీ వాక్యం మాకు శుద్ధికిస్తాను కనుక సుప్రభ బయక దినాలున్నాం ఆత్మన భారం కన్నీరు ప్రార్థన ఇచ్చండి నా దివ్వ కేటం తాకండి స్వసపరచండి కుటుంబ కుటుంబ పిల్లలు సేవ చేయాలా నేను అక్కడ బాధు సమూపించి పతి కుటుంబంలో ఫ్యామిలీ పేరు జరగాల నా దివ కుటుంబ కుటుంబ సేవలు వాడబడాలా దేన్ని చింతపడకుండా దేన్ని ప్రభా భయపడకుండా ఇష్టప్రభ భయపడతకుండా దాసాత్మ ఏ ప్రభా నా దివా నీకు సౌతం చేశాం దత్తపుత్రిత్మని పావులు జ్ఞాపకం చేసుకున్నాం అవునేశ్వభ అని చెప్పే వాక్యంలో విశ్వాసం ఎదగాల విశ్వాసం కర్త కొనసాగిస్తున్నాయి ఆ కడవరి సమయంలో ప్రభా మా యుద్ధంలో వచ్చి మీరు విశ్వాసం చేసి నడిపిస్తుంది ఈ మేము ఇట్లా జీవించాలమ్మా జ్ఞానం కొద్దిమే చేస్తూ ప్రభా ఇంకా జ్ఞానం సంపూర్ణండి బుద్ధి జ్ఞానం సరస్వతుంది ఆ జ్ఞానంలో ప్రభా సంపూర్ణ ప్రేమించి అలాని నీ కత్తుకొని జీవితం సాధించమని మీరు ఆక మా అందరు సిద్ధపరచుకోమని అందరికీ దీవించమని ఇస్తున్నాం ప్రస్తుతం అమీన్ కృప మనందరికీ సదాకాలం తోడుండు కాక అమీన్ బ్రదర్